పరిషుధుడా మహాగండ మహోన్నతుడా తేజ మేడ నీ పరిషుధ ఘనమైన నామానికి కోటాను కోట్ల నమస్కారాలు వందనాలు స్తోత్రాలు ప్రభా కన్న తండ్రి గడిచిన కాలం నా ప్రభా కాచి కాపాడి నీ కృపలో భద్రపరచుకున్నావు తండ్రి అయా ఇంతవరకు నా ప్రభా నీ సజ్జీవులకు లోహించి నా ప్రభా ఈ మేము మమ్మల్ని సమకూడే భాగ్యాన్ని కృపనిచ్చా నీకు వందనాలు ప్రభా ఇంకా రావాల్సిన బడలనైనా క్షేమంగా తండ్రి అయ్యా ఈ ప్రేరులో ఈ ప్రేరలోకి నడిపించండినైనా కృపా భద్రత నిక్షేమాన్ని దయచేయండి పాటలు పాడుచున్న చక్కని స్వరాలు దయచేయండి దేవా పాటల ధర తెచ్చుకోండి దేవా వాక్యం ధర శుద్ధి అవుతాటగా మీరు మాట్లాడండి నా ప్రభా నిస్సహాయం దయచేయండి వాక్యానుసారం జీవితాలు దయచేసి విడిచిపె విని విడిచిపెట్టే వారుగా మేము ఉండకూడదు నా అయా విన్న వాటిని నా ప్రభా మా హృదయంలో అయా భద్రపరుచుకొని వాటిని అనుసరించి నడుచుకునే వారుగా మమ్మల్ని లేవనె తండ్రి తండ్రి దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా నీకు వంద తండ్రి మరినైనా ఎంతో మంది నా ప్రభా ఓ ప్రభా మరి ప్రేరిక్వెస్ట్ లో పెట్టినారు దేవ వారందరికీ వాటన్నిటికీ మీరే గొప్ప జవాబును దయచేన నిస్సహాయం దయచే నా ప్రభా కేలు ఉన్న ప్రతి బిడ్డను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కొన్ని అవసరాలు ని నామంలో తీర్చండి ఓ దేవా మేమందరం భక్తి జీవితంలోనైనా ఎదగాల నా ప్రభా భక్తి పరులుగా ఉండాలా నా ప్రభా నీకు వందనాలు నీ ఎందు భయం కలిగి భక్తి కలిగి జీవించాలా అయా గతనైన వారంభించే నా అయా భయభక్తులు కలిగి జీవించాలని మాతో మాట్లాడుతున్నా ప్రభా ఓ నాన్న మాకు భయం ఉంటే నా అయా మేము మొరపెడతాం ప్రభా ఏ నీ ఎందు భయభక్తుల మాకు దయచేసి ప్రార్థన జీవితాన్ని దయచేయండి వాక్య ధ్యానాన్ని దయచేయండి మంచి సత్సాక్షం దయచేయండి అయా మా మాట ద్వారా గాని బ్రతుకు ద్వారా గాని ప్రభా అయా నిస్వార్థ ప్రకటించే వారిగా మేము ఉండాలనన్నా నిస్హాయను దయచేయండి అయా నీకు వంద నాలుగు స్తోత్రాలనైనా ఎవడో అవసర చింతతో బాధతో ఉన్నారో వారందరి ఆలోచన జరిగిన దేవుడునైనా ప్రతి సమస్యకు మీరు గొప్ప జవాబును దయచేయమని సమస్త మహిమ గంధ మీరు మాత్రం పొందుకోమని ఏసుపరిషుదనాములు వేడుపు మహాన్ పరమ తండ్రి ఆ మేన్ సిస్టర్ థ్యాంక్ సిస్టర్ పాట పాడండి ప్రజ కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా నిన్నే నిన్నే నే కొలు తూనయ్యా నీవే నీవే నాజువయ దేవా నిన్నే నిన్నే నే కొలు తునయ్యా నీవే నీవే నాజువయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఆత్మీయుల నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా ఆత్మీయుల నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండని వైతి వైయ్యా నా కొండ నీ వేయసైయా Anda Nivaithi Vaya, nakonda Nivaithi Vaya, Esaya, Esaya, Esaya, Esaya, Esaya, Esaya. ఏ సయ్యా నిన్నే నిన్నే నే నీవే నీవే నారాజువయ్యా దేవా నిన్నే నిన్నే నే నీవే నీవే నారాజువయ్యా ఏ సయ్యా ఏ Yes, I am. Yes, I am. య్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ నిన్నే నిన్నే నే నీవే నీవే నాజు దేవా నిన్నే నిన్నే నే కొలునయ్యా నీవే నారాజు య్యా మర నచాయలు మెరిసిన నీ ప్రేమా నలిగిన బ్రతుకునారిసిన నీ కృపా మరణ చాయలలో మెరిసిన నీ ప్రేమా నలిగిన బ్రతుకునారిసిన నీ కృపా నన్ను బల నిన్న గన పరతు నన్న బల పరచే న నిన్న గన పరతునయ్యా ఏ సయ ఏ సయా ఏ ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నిన్నే నిన్నే నే నీవే నీవే నారాజువయ్యా దేవా నిన్నే నిన్నే నే నీవే నీవే నారాజు వయ్యా ఏ సయ్యా ఏ Yesayya Yesayya Yesayya Yesayya యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నారాజువయ్యా దేవా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నారాజువయ్యా వంచన వంతెనా ఒదిగిన బారనాగక విసిగిన విసిరే కెరట వంచన వంతెనా ఒదిగిన బారసగక విసిగిన విసిరే కెరట కలల కడ తేర్చినావా నీ నను మోసినావా కలక్కడ తెర్చినావా నీ వాళ్ళలో నను మోసినావా ఏసయ్యా ఏసయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ నిన్నే నిన్నే నే నీవే నీవే రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నే ీ నా రాజువయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నిన్నే నిన్నే నే కొలు తూనయ్యా నీవే నీవే నారాజువయ్యా దేవా నిన్నే నిన్నే నే కొలు తూనయ్యా నీవే నీవే నారాజువయ్యా ఎస్య్యా ఎస్ అయ్యా ఎస్ అయ్యా ప్రైజ్లా అడక్క పాడుము పాడుకురకే పాడేద నేను ఎప్పుడైనా నారోజ మనరోజ లోయలో ఆయనే నారాజా అడుము పాటల్లో ఎసుకొరకే పాడేద నేను ఎప్పుడైనా నారాజ అనరోజ లోయలో నిల్లి ఆయన్ని నారాజ అందముగా ఆయన వలే ఎవరున్నారు లోకములో అందముగా ఆయన ఎవరున్నారు లోకములు తన శరీరమీచెను మన కూరకి మేము నీత్యము సంతోషించదం తన శరీరమీచెను మన కూరకే మేము నిత్యము సంతోషించదం పాడుము పాటలు వేసుకొరకే పాడేద నేను ఎప్పుడైనా నారో జా వనరోజ లోయలో నిల్లి ఆయనే నారాజా ప్రేమలలో యేసునిలో యేసుకు చాటి లేరుగా ప్రేమలలో యేసునిలో సుకు చాటి లేరుగా తన ప్రాణము నీచెను మన కొరకే మేము నీత్యము ఆనందించేదాం తన ప్రాణము నీచెను మన మేము నీత్యము ఆనందించేదాం పాడుము పాటలు యేసు కొరకే పాడేదా నేను ఎప్పుడైనా నారాజ వన రోజా నుయలోలి ఆయన్ని నారాజా దీవుడనగా యసువకడే మరణము జయించి లేచనుగా దేవుడనగా ఇసు ఒకడే మరణము జయించి చెనుగా నా యేసుని పైన ఆనుకొని జయ గీతము పాడేదము నా యేసుని ఆనుకొని జయ గీతము పాడేదము పాడుము పాటలు ఇసుకొరకే పాడేద నేను ఎప్పుడైనా ప్రెజరా సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ చేస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపామైడ ఇసు ప్రభానికి ఎంతో నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప దేవ చీవం గల తండ్రి నీకే స్థుతులు స్తోత్రమైనా ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మరోసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు దీనివంతా మీరు మాకు సహాయ ఉన్నారు నీకెంతో వర్ణాలు అర్పించుకున్నమైనా ఇక సాయంకాల సమయనైనా మీ పాదాలు చెంత చేరినైనా మరి అలాగా మీ పాదాల దగ్గరికి వచ్చినమైనా మాతోని మాట్లాడండి మా హృదయాలు సరిచేయండి మీకు అంగీకారంగా మేము మీ కృప మీకు నూతనమైన పరిషుద అభిషేకం పరలోకపు జ్ఞానం మాకు అనుగరించండి వాక్యం లేని సత్యం మీ గ్రహించలాగనా మా ఆత్మీయ నేతలు ఇప్పని ప్రవ మీకు అంగీకారం ఉండలాగని ఈ వాక్యం మీరు మాతో మాట్లాడండి నా దేవా నా తండ్రి నీకెంతో వందలు పత్తి మీ ఎందు భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేసే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ఏసు క్రీస్తు పరిషుద నామం తండ్రి ఆమె రెండో తిమోతిక రాసిన పత్రికల నుంచి ఒక్కనే చేసి సార్ రెండో తిమోతిక రాసిన నుంచి ఒక వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాము రెండో అధ్యాయము మొదటి వచనంలో నా కుమారుడ క్రీస్తు చేస్తున్నందున్న కృపచేత బలవంతుడు కమ్ము నీవు అనేక సాక్షులు నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించటకును సామాధ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించము కాబట్టి తిమోతికి పౌలు రాసిన పత్రికలో ఒక విషయాన్ని మనము ఆ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం పౌలు తన సేవా జీవితంలో ఆ ఎంతో తయారు చేసిండు ఎంతో ఆయన సత్యాన్ని ప్రకటించి ఎన్నో సంఘాలు స్థాపించి ఆయన ఎంతగానో ప్రభు కొరకు తన జీవితాన్ని ప్రాణంగా త్యాగం చేసి చివరి వరకు ఆయన చిరస్సేదం చేయంత వరకు కూడా ప్రభు కొరకు నమ్మకంగా ఆయన జీవించినాడు దశలో అడుగడుగున ఆయన ఎన్నో రకాలుగా యూదుల చేత అన్నిల చేత ఆయన తృణంపబడ్డవాడు అయినా కానీ ఆయన పిలుపుని మటుకు ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి దశలో ఆయన సంపూర్ణంగా తన జీవితాన్ని ప్రాణాత్మక సేవలు అర్పించుకొని చివరి వరకు ఆయన ప్రభు కొరకు జీవించిండు కాబట్టి అలాంటి సాక్ష్యము అలాంటి సేవా జీవితము జీవించాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కాబట్టి ఆయన ఆశగాల ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు కాబట్టి ఎందుకు ఈ మాట పౌలు ఒక తిమోతికి చెప్తున్నప్పుడు కాబట్టి సేవా జీవితంలో మనం ఉన్నప్పుడు యేసు ఆయన ఈ లోకం ఉన్నప్పుడు తన శిష్యులకు ఎన్నో విషయాలు బయలుపరిచిండు ఆయనతో పాటు తిరిగి సేవ ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోకరాజ్య సంబంధించిన విషయాలు పరలోక రాజ్యం ఎట్లా ఉండబోతుంది ఏ రీతిగా ఉండబోతుంది ఏ రీతిగా అది తిరిగి రాబోతుంది అది ఏ రీతిగా మీ మధ్యలో ఉంది అని ఎన్నో ఉపమానాల ద్వారా మన ప్రభువు తన శిష్యులకు బయలుపరిచినాడు అయితే పత్తి దశలో కూడా ఆయనతో పాటు ఉన్నప్పుడే ఆయన ఎన్నో విషయాలు బయలుపరిచి ఆత్మరూపకంగా వాటి అన్నిటి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన బయలుపరిచిన పత్తి వాక్యం కూడా ఎన్నో ఆత్మీయ సత్యాలు మనకు అక్కడ పర్లోకరాజి సంబంధించిన విషయాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తుందంటే ప్రతి దశలో మనం ఆయన కృపలో మనం బలవంతులుగా తయారు కావాలా కాబట్టి మనం ఎప్పుడు కూడా బలహీనంగా ఉండడానికి వీల్లేదు అని వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే తిమోతికి అక్కడ అప్పగించే సేవ తన సేవలో చాలా ఆ సేవ లేక చాలా కష్టతరమైన సేవ ఆ సేవ ఆయన యవనస్తుడు అక్కడ పెడుతూ నువ్వు నా వల్ నా వినిన సంగతులు అంటే నువ్వేవైతే నేను నా వల్ల మీరు గ్రహించినారో వాటన్నిటిని మీరు ప్రకటించాలా వాటన్నిటిని సాక్షార్థంగా వాటిని నువ్వు ఇతరులకు బోధించే సామర్థ్యమైన మనుషులకు అప్పగించు అని ఒక పెద్ద బాధ్యత తిమోతికి పావులు అప్పగిస్తున్నాడు కాబట్టి ఇక్కడ మన జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇతను యవనస్తుడు కాబట్టి నువ్వు నా అనేక సంగతులు కదా అనేక సంగతులను ఇతరులకు బోధించాలని సామర్థ్యంగా నమ్మకమైన మనుషులకు అప్పచెప్పమన్నాడు అనేక సాక్షులు ఎదుట చాలా మంది సాక్షులు ఉన్నారు కాబట్టి ఈ లోకంలో ఎంతో మంది సాక్షులు ఉన్నారు కాబట్టి ఎలాంటి సాక్ష్యం ఇవ్వాలా ఏ రీతిగా ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలా అనే విషయము అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఎంతోమంది సాక్షులు ఉంటారు ఈ లోకంలో కాబట్టి అక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు అనేకమైన సాక్షులు ఎదుట ప్రభు నుంచి ఏమైతే మనం నేర్చుకున్నామో వాటన్నిటినీ ఆ సాక్షులు ఎదుటం మనము సామర్థ్యమైన మనుషులకు అప్పచెప్పాలంట కాబట్టి సామర్థ్యం మనుషులంటే ఎవరు ఎవరు సామర్థ్యం గలవారు ప్రభులు ఉన్న వాళ్ళు తప్ప ఎవరు కూడా సామర్థ్యం లేరు కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఆ ఎందుకు అప్ప చెప్పాలా కాబట్టి ఇది ఈ సామర్థ్యం సేవా జీవితము సామర్థ్యం ఆ విషయాలు ఇవన్నీ తెలుసుకొని పౌళ్ళు ద్వారా తిమోతి వాటన్నిటిని ఇతరులకు చెప్పు అని ప్రకటింపజేయి అని చెప్పి అక్కడ పౌల్ తిమోతి ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళందరికీ మనము బోధించాలంట వాటన్నిటిని బోధించే సేవకులు సామర్థ్యంగా మనుషులకు అప్పగించమని చెప్తున్నాడు అక్కడ కాబట్టి ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళంటే వెతకాల ఎక్కడున్న వాళ్ళంటే వెతకాల అంటే ఆయన ఆయన ఒక బాధ్యత తిమోతికి ఇచ్చేస్తున్నాడు కానీ తిమోతి పని ఏంటంటే ఆ నేర్చుకున్న సంగతులన్నింటినీ సామర్థ్యంగా బోధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతికి వాళ్ళకి అప్పగించాలా అనే విషయము ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే కొన్ని విషయాలు మనం ఎన్నో విషయాలు మనము ఈ గ్రూప్లో మనకి ఎన్నో విషయాలు మనకు బయలుపరచబడతా ఉన్నాయి ఆల్రెడీ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ ఇన్ని రోజుల నుంచి ఎన్నో విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తూనే ఉన్నాడు కాబట్టి ఆత్మీయ దశలో మీరు ఎప్పుడైనా గమనించినరా చెప్పబడే పత్తి వాక్యం కూడా ప్రతి కంటెంట్ కూడా ఎన్నో విషయాలు ధ్యానించినప్పుడు ఒక లెవెల్ గా తీసుకుపోతూ ఉంటాడు దేవుడు ఒక ఒక లెవెల్ స్టార్ట్ అయినప్పుడు ఒక ర్యాంక్ నుంచి ఇంకొక ర్యాంక్ అట్లా అట్లా ఆ రీతిగా తీసుకొని క్రమంగా ఆత్మీయ స్థితి ఎదిగ కొంది మనం బలపడుకొంది ఆ రీతిగా ఆయన వాటన్నిటిని చేసుకుంటూ వాటన్నిటిని మనల్ని వాటికి తరిబిదిస్తూ ఆ రీతిగా నడిపిస్తూ ఇంత కాలం వరకు ప్రభు నడిపించేనాడు కాబట్టి ఎన్నో విషయాలు మనకు బయలుపరచబడ్డాయి కానీ పత్తి విషయాల్లో కూడా ఆ సామర్థ్యంగా ఆ సంగతులు మన ప్రభు నుంచి నేర్చుకున్న సంగతులు పశుధాత్ముడు మనకు బోధించిన విషయాలు ఎన్నో విషయాలు కదా దేవుడు తన ఆత్మ ద్వారా అవన్నిటి మనకు బయలుపరిచినాడు కదా ఒక్కొక్కరొక రీతిగా ఒక్కొక్కరొక రీతిగా ప్రభు ఎన్నో విషయాలు మనకు బయలుపరుస్తూ అయితే ఈ బయలుపరచబడిన పత్తి సత్యాన్ని మనం ఏం చేయాలంటే ఇతరులకు మనం వాటిని అప్పగించాలా అనే విషయము ఇక్కడ తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అప్పగించాలంటే నమ్మకమైన వాళ్ళు కావాలా కదా నమ్మకమైనది కావాలా కాబట్టి నమ్మకమైన వాళ్ళు ఎక్కడుంటారు ఆయనైతే చెప్పేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఎందుకంటే ఇదంతా ఈ సేవా జీతము ఈ పరిచర్య కూడా మహిమగల పరిచర్య పౌలు అంటాడు రాసిన పత్రిక రెండో పత్రికలు రాళ్ళ మీద చెక్కబడిన పరిచర్య అంత ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకెంత మహిమగలదై ఉంటుంది కాబట్టి ఆ పరిచర్య చాలా మహిమగలది అని చెప్తున్నక్కడ కాబట్టి అది మహిమగలదే కానీ దానికి మించిన మహిమగలదే గలది కాబట్టి అలాంటి మహిమగల గల పరిచర్య దేవుడు మనందరికి అనుగ్రహించినాడు కాబట్టి గ్రూప్ అనుగ్రహించాడు కాబట్టి ఈ పరిచర్య విధానంలో మనము ఈ బయలుపరచబడిన ప్రతి సత్యాన్ని అనేక అనేక మనుషులకు మనము బోధించాల అందులో కాంప్రమైజ్ అయ్యేదే లేదు కాబట్టి ఒక దశలో మనం తుణీకరిస్తారు కాబట్టి చివరి అవకాశం మనుషులకు ఎవరికైనా సరే ఒక చివరి అవకాశం అన్నట్టు ఎందుకంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఇదంతా ఒక యుద్ధానికి సంబంధించింది అనే విషయము మనం చెప్తున్నాడు ఇక్కడ అయితే క్రీస్తు చేసి యొక్క మంచి సైనికుని వల్ల నాతో కూడా శ్రమ అనుభవించి కాబట్టి ఒక విషయంలో ఆయన బోధించాలని చెప్తున్నాడు ఒక విషయంలో నేను ఎట్లా శ్రమ అనిపించినో ఒక సైనికులాగా నువ్వు కూడా అట్లా శ్రమ అనిపించాలా సైనికుల్లాగా కాబట్టి యుద్ధానికి పోయే వాళ్ళ యుద్ధానికి పోయేవాడికి ఖచ్చితంగా శ్రమ పడాల్సిందే అనే విషయము అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు క్రైస్తవ జీవితంలో ఎట్లుంటది అంటే అసలు యుద్ధం అంటేనే తెలియదు యుద్ధం అంటేనే తెలీదు సైతన్ శక్తుల మీద విజయం పొందాలంటే యుద్ధం చేయాలనే విషయమే తెలియదు సరే ఈ రోజు మనకు కొత్తగా నేర్చుకునేది కొత్తగా మనకి తెలియపరిచేది ఏంటో పత్తి దశలో దేవుడు మనకు అవన్నీ విషయాలు మనకు చెప్తూనే ఉన్నాడు ఇది యుద్ధం అని యుద్ధం కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తెలిసింది మనకి అసలైన యుద్ధంలో మనం వచ్చినామని కాబట్టి ఈ యుద్ధంలో వచ్చిన వాడు వెనకపోవడానికి వీలేదు ముందుకే పోవాలా అనే విషయం కానీ యుద్ధం ఎట్లా నేర్పించాలా ఎట్లా చేయాలా ఒక నియమం ప్రకారం చేయాలా అనే విషయము ప్రభు అక్కడ జ్ఞాప్యం చేస్తున్నాడు అయితే మొన్నటి దినము ఒక విషయము మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఆ దేవుడు నాకు ప్రేరేపణించండు అక్కడ వెళ్ళొద్దని కానీ నేను వెళ్ళిన అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా కాబట్టి ఎందుకు వెళ్ళినండి తర్వాత తెలిసింది నాకు ప్రేరేపణ ఏం అది కాదు అది విధానం కాదు అని తెలుసు మనకి కానీ దేవుని ప్రేరేపణ నాకు నాకు నాకేమనిపించింది సరే ఇది ఒక చివరి అవకాశం కదా చివరి అవకాశము అట్లీస్ట్ చివరి అవకాశం అని చెప్పొచ్చు కదా అన్నట్టు విధానం ఉండే కానీ ఒక విధానం ఏం చెప్తుంది అక్కడ పోతే నీకు ఏమి ఉండదు అక్కడ కాబట్టి అయినా కానీ నువ్వు అవమానం పొందుతావు నీకు బాధ కలుగుతావు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు కాబట్టి చూడండి ఒక వైపేమో దేవుని ఆత్మ చెప్తుంది ఒకవైపేమో నేను మామూలుగా నా నా విధానంగా నేను ఆలోచిస్తున్నట్టు కాబట్టి ఈ ఆలోచన ఒక దశలో మనం రెండు తలంపులుగా ఆలోచిస్తూ ఉంటాం కదా ఒక దశలో దైవికంగా ఆలోచిస్తూ ఉంటాము ఒక దశలో శారీరకంగా ఆలోచిస్తూ ఉంటాం అన్నట్టు నీ సొంత తలంపులతోనే ఆలోచిస్తూ ఉంటాం అన్నట్టు కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక దశలో దేవుడు ఏం చేస్తానంటే చెప్పినా కానీ వినకపోతే ఏమైందంటే పొమ్మంటైనా పొమ్మని తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ఏం పరిమాణాలు జరుగుతాయో అది నీకు ఒక లెసన్ లాగా ఉంటుంది ఒక లెసన్ లాగా ఉంటుంది కానీ ఒకటి ఏంటంటే ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అట్లీస్ట్ లాస్ట్ మెయిట్లో అయినా సరే ఒక చివరి అవకాశము చెప్పాల నేను ఏమైతే నేను ఒక్కొక్కప్పుడు ప్రార్థన చేస్తే వాళ్ళకి చెప్పాలని అనుకున్నాను అదే విషయాన్ని నేను నొక్కి చెప్పాలని నాకు ఎన్నో రోజుల కింద నాకు దేవుడు ప్రేరేపణించింది అయినా సరే ఇది ఎట్లా ఉందంటే ఒక యుద్ధంలాగా అనిపించింది నాకు ఇది ఒక యుద్ధంలాగా అనిపించింది అయినా సరే అని చెప్పి వెళ్ళిపోయింది అయితే అక్కడ వాక్యం చెప్పని నాకు చెప్పినప్పుడు తెలుసు మనకు తెలుసు సర్పములు తేలి ఎప్పుడు కూడా మన మాట వినవని కదా కాబట్టి అందులో గొప్ప జనం ఉన్నారు కొంతమంది కాబట్టి వాళ్ళు ఏ రీతికైనా సరే గుంజుకొని రావాలని మనం ఎంతగానో ప్రయాసపడతా ఉంటాం నువ్వు ప్రయాసపడితే సరిపోద్దా కాబట్టి ప్రయాసం అనేది ఉంటుంది అన్నట్టు అయితే అక్కడ ఏం జరిగిందంటే వాక్యము చెప్పమన్నప్పుడు ఏం జరిగిందంటే సరే సాధారణంగా మనకి ఎప్పుడు వాక్యం ఇవ్వరు కాబట్టి ఆ రోజు ఎందుకో ఇచ్చిండ్రు కాబట్టి మంచి అవకాశం కదా ప్రార్థన చేసుకొని సిద్ధపడను ప్రవా నువ్వే మాట్లాడు ప్రవా అని కాబట్టి చూడండి అపోస్తుల కారంలో నుంచి ఒక వాక్యం తీసుకున్నా అలగ్జెండర్ అయిన అలగ్జెండర్ అనే వాడు గురించి మనం చూస్తాం అలగ్జెండర్ వాడైన అపోలో అనే ఒక వ్యక్తి అపోస్తల కార్యం పద్దెనిమిది అధ్యాయంలో ఉంటాడు ఆయన ఈ ఈ అల అపోలో అనే వ్యక్తి బహు విధ్వంసకరుడు అంటే లేఖనంలో వాక్యంలో చాలా దిట్టన్నట్టు అంత పర్ఫెక్ట్ గా వాక్యం చేపెట్టాడు అన్నట్టు కాబట్టి ఆయన విధానం ఏంటంటే ఓన్లీ బాప్తి యోహోన్ సంబంధించిన బాప్తిసం మాత్రమే పొందిం ఆయన బాప్తిసము యోహన బాప్తిసం అంటే మార్పును సంబంధించిన బాప్తిసం మాత్రం పొందిండు అపోలో అతని పేరు అయితే బహు విధ్వంసకరుడు లేఖనంలో అతని ఎరుశలంలో అక్కడ ప్రాంతంలో వాక్యం ప్రకటిస్తుంటే అకుల్లో ప్రెస్కి ఇద్దరు భార్యభర్తలు అక్కడ ఉండేవాళ్ళు అయితే వాళ్ళు విని ఇతడు ఎంత బాగా వాక్యం కాబట్టి ఇతనికి ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి కొన్నింటి లోపాలు ఉన్నాయి కాబట్టి ఇతని ఇంకొన్ని విషయాలు ఇతను చెప్తే ఇతను ఇంకా మంచిగా తరబేది పొందుతుడు కదా అని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ చెప్పబడిన వాక్యం విని వాళ్ళు ఏం చేసి ఇంటికి తీసుకొచ్చి తర్వాత ఇంకా కొన్ని విషయాలు అకుల్లో ప్లేస్కెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర భోజనం పెట్టి కొన్ని విషయాలు బయలుపరిచి ఆయనకి చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి శిష్యుల దగ్గరికి వాళ్ళు పంపిస్తారు చూడండి కాబట్టి అతను అతను ఏం గమనిస్తున్నారు వీళ్ళు ఏం గమనించరు లేఖనములు బాగానే ఉన్నాయి వాక్యం బాగానే చెప్తున్నారు అంత బాగానే ఉంది అన్ని బాగానే ఉంది కానీ కొంత కొంతమంది కొన్ని విషయాలు మటుకు తెలియలేదు అన్నట్టు కాబట్టి సాధారణంగా సేవా జీవితంలో కూడా మనకి ఇవన్నీ అడుగడుగని ఇవన్నీ ఇలాంటి క్యారెక్టర్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి అన్నట్టు కానీ వాటిని ఎట్లా డీల్ చేయాలా ఏ రీతిగా చేయాలనేదే నీ దైవికమైన జ్ఞానం సమాధానంతో వాళ్ళకి చెప్పాల వాడు వాడు వినరు కానీ ఒక అవకాశం అన్నట్టు ఆత్మ ఘోషిస్తుంది చివరి అవకాశం చెప్పేసి నీ పని అయిపోతుంది కంప్లీట్ ఆల్రెడీ పని అయిపోయింది కానీ కొంత మిగిలిపోయింది కానీ అది కూడా కంప్లీట్ చేసేస్తే ఇక చివరి ఆపర్చునిటీ ఇంకా ఇంకా అవకాశం లేదన్నట్టు ఇంకా ఇక నేను ఎన్నడుకొని మిమ్మల్ని దాటిపోను ఎస్ ప్రభు చెప్పిండు కదా మట్టపుణి దింపినప్పుడు కాబట్టి నేను ఎన్నట్టుకొని మిమ్మల్ని దాటిపోను ఇస్రాయల్ ప్రజలతో చెప్తున్నట్టు అంటే చివరి అవకాశం అని ప్రభు అక్కడ చెప్తుండ అయితే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది శిష్యుల్ని అపోలో ఆ వ్యక్తిని తీసుకొని కొంతమంది శిష్యుల దగ్గర పోతే అక్కడ వాళ్ళు కొంత విశదీకరించి ఇంకొన్ని విషయాలు వాళ్ళకి చెప్పిన తర్వాత మూడో స్టేజ్ ఫస్ట్ స్టేజ్ అకులో ప్లస్కి రెండో స్టేజ్ కొంతమంది శిష్యులు అక్కడ ఉన్న వాళ్ళు మూడో స్టేజ్ అపోస్తుల కార్యం పందొమ్మిది అర్థంకి వచ్చేవారికి పౌలు అపోస్తులైన పౌలు కొరంది ఆ పై ప్రదేశం నుంచి అతని సేవ చేసుకుంటూ ఒక ప్రాంతానికి వస్తాడు అక్కడ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే మీకు తెలుసు అది మీరు ఎప్పుడో వాక్యాలు చదువుంటారు ఎన్నో చేసి ఉంటారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు ఈ సందర్భం నేను చెప్పాల్సి మీకు కొంచెం చేయబడిన తర్వాత మీకు అర్థమవుతుంది కాబట్టి అక్కడ దేవుడు ఏం మాట్లాడుతుందంటే అపోస్ పౌలు ఏం చేస్తున్నంటే ఆ పై ప్రదేశం నుంచి తర్వాత కొంతమంది పన్నెండు మంది శిష్యులు అపోలతో పాటు పన్నెండు మంది ఉన్నారు అతనితో పాటు సేవ చేసే ఈ పన్నెండు మంది ఏం చేస్తున్నంటే అక్కడ వాక్యం అక్కడ ఏం చేసి ఒక దగ్గర కూర్చొని పాటలు పాడితే దేవుని ఆరాధన చేస్తా ఉన్నారు అయితే పౌలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు చూసినప్పుడు వీళ్ళంతా మంచిగా పాటలు పాడుతున్న ఆరాధన చేస్తున్నాడు కానీ అయ్యలారా మీరు యేసును విశ్వసించినప్పుడు పరిశుధాత్మ పొందితిరా అని ఎప్పుడైతే ఆయన ఏం చేసిన ఒక మాట అడిగింది అక్కడ ఏసు ప్రభు మీరు నమ్ముకున్నారు కరెక్టే మీరు పరిశుదాత్మ అభిషేకం పొందుకున్నరా అని అడుగుతున్నాడు అక్కడ పౌలు చూడండి అప్పుడు ఏమవుతుంది నువ్వు లేఖనంలో విద్వాంసకుడు మంచిగా వాక్యం చెప్తావు అన్ని బోధిస్తా అన్ని బానే ఉంది మంచిది ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన విధానం తర్వాత కొన్ని విషయాలు నీకు తెలియదు చెప్పేటోడు ఎవరైనా వాడు చిన్నవాడు కావచ్చు వాడు పెద్దవాడు కావచ్చు వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు కానీ కాదు నువ్వు చూసేది చెప్పే వాక్యము ఏ రీతిగా బయలుపరచబడుతుందో ఆ వాక్యం నువ్వు వడి బాహ్యను నువ్వు చూస్తే ఎప్పుడు కూడా నువ్వు శరీరకంగానే ఉంటావు కాడి వాడు ఆత్మను నువ్వు చూడాలా ఆత్మను చూడాలా అందుకు ప్రతి ఆత్మను మనం వివేచించాలని వాక్యం ఎందుకు చెప్తుందంటే నువ్వు ఆత్మను చూడాలా బాహ్యని చూసేది నువ్వు ఎంత చదువుకున్నవాడు కావచ్చు ఎంత ఇంటెలిజెంట్ కావచ్చు ఎవరన్నా కావచ్చు కానీ వాక్యం కాడికి వరకు నువ్వు ఆయన దృష్టిలో అంతగా తగ్గించుకుంటే కానీ మనం మనకు మనకు అర్థం కావన్నట్టు ఇక్కడ ఎక్కడు కూడా అహానికి తోడు ఉండడానికి వీలేదు తాగుండడానికి వీలేదు సేవా చేతులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనలో అహం ఉండొద్దు కాబట్టి దేవుడు కూడా పది దశలో ఉంటాడు కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే అపోలో తో పాటు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు అక్కడ వాళ్ళంతా మేము చూడండి నిన్ను నువ్వు ఒక పాటు ఒక పది మంది ఉన్నారు అనుకో పన్నెండు మంది ఉన్నారు అనుకో ఒక గ్రూప్ మనం ఉన్నాం అనుకో గ్రూప్ దగ్గరికి వచ్చి ఒక బ్రదర్ వచ్చి బ్రదర్ మీరు ఏ స్పెన్ నమ్ముకున్నారు మంచిదే మీరు పరిశుదాత్మ అభిషేకం పొందుకున్నారా అని మాట్లాడితే అప్పుడు ఏమవుతుంది పరశుదాత్మ పొందుకోకుండా సేవ చేస్తాం బ్రదర్ పరిచర్ చేస్తాం బ్రదర్ చూడండి పరశుదాత్మ ఆల్రెడీ దేవుని నమ్ముకుంటే నీకు ఆల్రెడీ దేవుని ఆత్మ ఉంటుంది బ్రదర్ అని ఒక వాక్యం చూపించిన ఆ కానీ నాకు ఎందుకు అది నాకు కౌంటర్ లాగా వాళ్ళు ఇచ్చిన అన్నట్టు వాక్యం కానీ నాకు అప్పుడే దేవుడు ఆత్మలు దేవుడు చూపించిండు చూడు నువ్వు చెప్పినవి ఎంతగానో కానీ వాళ్ళ చూడు ఏ రీతిగా నీకు చెప్తున్నారు అక్కడని నాతో మాట్లాడుతుండు ఆ వాక్యం చూసినప్పుడు కానీ ఆ వాక్యం పైన ఏం రాయబడి చదివినప్పుడు అది ఏ కాంటస్ట్ లో నాకు అర్థమైంది చూడండి అలాంటి వాళ్ళని చూస్తే మీకు జాలి అనిపిదా అలాంటి వాళ్ళని చూపిస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పేట వాళ్ళకి చెప్తున్నా వింటున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇది ఒక పరీక్షలాగానే కనిపిస్తుంది కదా యుద్ధం అనేది ఎక్కర్లేదు నీ మనసులో నీ తలంపులోనే ఉంది నీ జీవన విధానంలో నీ సేవలోనే ఉంది యుద్ధం దుష్టశక్తులతో యుద్ధం చేసే తర్వాత విషయం అసలేని యుద్ధం ఇక్కడే ఉందన్నట్టు లోబడే జీవితము ఇవన్నీ సేవలో ఉన్నప్పుడు అయితే ఆయన ఏం చేసినంటే అసలు పరిశుద్ధాత్మన సంగతే మాకు తెలియదన్నాడు అపోలో మరి ఎట్లా మీరు చేశారంటే యహోను బాప్యసం మాత్రమే పొందినం యహోను తను వెనక వచ్చే వాళ్ళు ఎందు మారుమని శిషాన్ని బాప్సం ఇచ్చిండు అప్పుడు వాళ్ళు ఏం చేసిండు ఏసుక్రీస్తు నామంలో బాపిసం పొందినారు చూడండి ఏసుక్రీస్తు నామంలోనే బాప్యసం పొందినారు అప్పుడు పర్షుదాత్మ అభిషేకం వాళ్ళ మీద దిగొచ్చింది పేద పౌలు చేతులుంచినప్పుడు తర్వాత భాషలలో దేవుని స్థుతించినారు కృపారాలు వచ్చేసింది వాళ్ళకి అక్కడి నుంచి గంభీరమైన సేవ చేసింది అపోలో పావులతో పాటు సేవ చేసుకుంటూ పోయిండు ఆయన చూడండి అక్కడ ఏం జరిగింది అక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే చూడండి అక్కడ మనుషులు అహం వచ్చేసింది అన్నట్టు నువ్వు మాకు చెప్తావు అన్నట్టుగా కాబట్టి దేవుడు ఏం చేసిండు బిలాం ఎన్నప్పుడు ఏం చేసిండు గాడితో మాట్లాడించాడు నేను ఒక గాడిదని అనుకో దేవుని స్వరము వినాలంటే మనిషే మాట్లాడాల్సిన అవసరం లేదు గాడి ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు కదా ప్రకృతి ద్వారా కూడా మాట్లాడిస్తాడు ఇష్టం పత్తి సృష్టి మొత్తం లోబడాల్సిందే కాబట్టి అక్కడ ఏ స్వరం వినిపిస్తుంది దేవుని స్వరం వినిపిస్తుందా మరి ఏ మానవ స్వరం వినిపిస్తుందా ఎందుకంటే ఈ ఇవన్నీ కూడా ఎందుకు దేవుడు పర్మిట్ చేస్తున్నాడు ఎందుకు ఇది నీకు ఒక అనుభవం కావాలని అలాంటి వాటిలో నీకు కూడా ఒక పరీక్షని అది చెప్పేటోటి విషయం తర్వాత వినే తర్వాత విషయంగా నీకు ఒక పరీక్ష ఇవన్నీ మనకు అడుగడుగున అడ్డగిస్తాం ఎందుకంటే మనం మనం పోయే మార్గం అలాంటిది అన్నట్టు ఉన్న వాళ్ళందరినీ బయట తీసుకొచ్చే మార్గం కాబట్టి వాళ్ళు అడ్డగిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ పౌలు చెప్పేది కూడా అంతే చూడండి ఆ రీతిగా వాళ్ళు ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా తృణీకరించారు అంటే చివరి అవకాశం అన్నట్టు అక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ అక్కడ వాళ్ళకి అహం రాలేదు కానీ విధేయత చూపించిండు అపోలో కాబట్టి విధేయత అనే సేవా జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది అన్నట్టు దాంట్లో మనం విధేయత చూపించాలా మనం కొన్ని విషయంలో మనం విధేయత చూపిస్తూ ఉంటాం కానీ ప్రతి విషయంలో మనం విధేయత చూపించాలా అనే విషయం ప్రభు చెప్తున్నాడు చివరి అవకాశం లాస్ట్ అవకాశం అయిపోయింది కంప్లీట్ అన్నట్టు ఇంకా ఎందుకంటే అది ఎన్నో ఎన్నో సంవత్సరాలు ఎన్నో నెలల నుంచి సంవత్సరాల నుంచి అది మైండ్ లో వెంటాడుతుంది కానీ ఆ రోజుకి అది రిలీజ్ అయిపోయింది ఇక కంప్లీట్ అన్నట్టు ఇంకా అయిపోయింది ఇక నీకు ఇంకా అవసరం లేదు నీ నీ సేవ వేరే ఉంది ఇంకా ఇంకా అయిపోయింది ఇక నీ నీ పిలుపులో నీ వేసే దేని కొరకు నువ్వు పిలవ దృష్టి పెట్టు ఇంకా వెళ్ళిపో లాస్ట్ అవకాశం అయిపోయింది ఇంకా ఇంతకాలం నేను వాళ్ళని సహించినా ఇంతకాలం చేసినా కాబట్టి ఒక అవకాశం దేవుని ఇచ్చినా కొంతకాలము వెళ్ళలేదు కానీ చివరికి ఇంకొకసారి అవకాశం నేను ఇచ్చిన అయిపోయింది కంప్లీట్గా అన్నట్టు తర్వాత ఇక ఇంకా ప్రభే ఇంకా ఆయన నడిపించాల వాళ్ళు చూడండి అయితే ఎందుకు నేను మాట చెప్తున్నానంటే కొన్ని సందర్భాల్లో సేవకుల మధ్యలో ఉన్నప్పుడు ఇవన్నీ నాకు చాలా ఎదురైంది ఈ మధ్యలో మన ఊరికి రెండు నెలల మంతులు కూడా ప్రాంతాలకు వెళ్ళ నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులు దృష్టి పెట్టి చూస్తే అక్కడ అర్థమైంది ఏంటంటే ఇదే విషయం నాకు అర్థమైంది కాబట్టి రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఒక యుద్ధంలో ఉన్నవాళ్ళు ఒక సైనికులు వాళ్ళు ఒక యుద్ధంలో ఉన్నారు మీరని వాక్యా స్టార్ట్ చేసినప్పుడు చూడండి అక్కడ ఒక పాస్ట్ ఒక విధానం ఏంటంటే ఒక ఆయన రేనమలైన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఇద్దరు పిల్లలు ఇద్దరు యవనస్తులు ఇద్దరు వాళ్ళ అమ్మ అమ్మ ఉంది వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న రాలేదు ఇద్దరు యవనస్తులు వాళ్ళ అమ్మకు పట్టింది ఒక దయ్యం మూడు దయ్యాలు పట్టినంటాం బావి దగ్గర ఒకటి పట్టిందంట హైదరాబాద్ లో ఒక దయ్యం పట్టిందండి నీకు పట్టిందని చెప్తుంది ఆ దయ్యం మాట్లాడుతుంది అక్కడ అయితే ఈ పాస్టర్ ఏం చేస్తుందంటే అలాంటి దయ్యాలు ఎల ఎక్కడ దయ్యాలు ఉంటాయో ఎక్కడైతే దయ్యాలు ఎలగొడతారో ఆ ప్రాంతంలో కఠినమైన మంత్రశక్తులు సీకర శక్తులు అంతా భయంకరమైన ప్లేసెస్ అనమాట అవన్నీ అలాంటి ప్రాంతాల్లో చర్చి నడిపిస్తుంటే ఆయనకు ఆ చర్చి పాస్టర్ ఉండి ఉండి వెళ్ళిపోతే ఈయన పిలిచిండు అక్కడ ఈయన పిలిస్తే ఈయన ఏం చేసిండే ఈయన మమ్మల్ని పిలిచిండు ఈయన ఏం చేస్తానంటే ఈ విధానం బాగా గమనించిన దయ ఫస్ట్ మామూలుగా ప్రార్థన చేస్తాను మామూలుగా వాక్యం అయిపోయింది మనం ఏం చేస్తాం ఏ రోల్ ఇస్తే మనం చేస్తాం అన్నట్టు వాక్యం చెప్పంటే వాక్యం చెప్తాం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాం పిలిచిన ఆహ్వానిచ్చినారు కాబట్టి మనం పోయేది వాళ్ళ కోసం కాదు అక్కడున్న కొంతమంది జనాలు వాళ్ళ కోసం మనం పోవాలా వాళ్ళ కొన్ని విషయాలు చెప్పాలా మనం నేర్చుకున్న సత్యాలు కొన్ని చెప్పాలని ఒక ఆశతోనే పోతాం మనం అవకాశం కదా వచ్చి అంది వచ్చిన అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలా ఖాళీ కూర్చోం కదా మనం ఎప్పుడైనా ఎవరికైనా సువార్త చెప్తా ఉంటాం అన్నట్టు అయితే అక్కడ ఏం జరిగిందంటే ఆ ఫస్ట్ వాళ్ళు అప్పుడే వచ్చినంట అంతకుముందు కూడా ఒకసారి అట్లనే జరిగింది ఆమె చేసిందంటే ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేసిండు పో దయ్యం అది ఇది అని చెప్పి ఏదో గందరగోళం చేస్తుంది అక్కడ గందరగోళం చేస్తుంది కాదు ఒక్కసారి బయటకు వచ్చి మొత్తం చేతులు మొత్తం మెలుదిప్పుకొని పౌలంతా ఒత్తుకుంటూ ఆ పాస్టాన్ని తిడుతుంది ఆ దయ్యం అంత భయంకరంగా తిడుతుంది దయ్యం అయితే ఆయన ఏం చేసిండు కదిలిచ్చాడు దాన్ని కదిలిచ్చేసి పక్కకి ఇంకా నేను అక్కడ కూర్చేసుకొని కూర్చొని అన్ని గమనిస్తున్నా మనకు తెలుస్తూ దేవుడు మనకి కే దీపంలో కొన్ని విషయాలు మనకు దేవుడు బయలుపరిచిండు ఎట్లా ప్రార్థన చేయాలా ఎవరైనా వాక్యం చెప్తుంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఖాళీ కూర్చోం అన్ని గమనిస్తూ ఉంటాం చుట్టుపక్కల పరిసరాలు అన్నీ గమనిస్తూ విధానం నేర్పించింది కాబట్టి అయితే ఆ దురాత్మ మాట్లాడుతూ అది కదిలిచ్చి దాన్ని ఏదోదో చెప్పిండు ఏదోదో అన్నాడు అదేసరికి మొత్తం బయటకు వచ్చేసి ఇంకా అది బిర్ర భయంకరంగా అది చేస్తుంది ఆయన ఏం చేసిండో కదిలిచ్చేసి వెళ్ళిపోయింది ఆయనతో పాటు ఇంకొక సిస్టర్ ఉంది వీళ్ళు ఏం చేస్తానంటే కదిలి చెల్లిపోయిన తర్వాత అది మొత్తం వెలికలు తిరుగుతూ భయంకరంగా తిడతా భయంకరంగా చేస్తా ఉన్నసరికి నేను కూర్చేసుకొని అక్కడే కూర్చొని అన్ని గమనిస్తూ భాషల్లో ప్రార్థన చేస్తా అన్ని కలుమూసుకొని గమనిస్తా ఉన్నీ అది తిరిగి తిరిగి తిరిగి వచ్చింది నా దగ్గరికి వచ్చింది అది పడి పడి వచ్చేసి కాల దగ్గరికి వచ్చి నిలబడిందిట్లు నిలబడిన తర్వాత అప్పుడు ఏం చేసి ప్రార్థించ అప్పుడు ఏమన్నారు పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి అని చెప్పాను నేను అప్పటి వరకు ఆయనే ఆయనే మొత్తం అన్ని హీలింగ్ ప్రేర్ చేస్తూ ఉన్నాడు ఆ దయ్యం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఏం చేసిందో ఆయన పక్కకు వెళ్ళిపోయారు మొత్తం వాళ్ళు ఆ పాస్టర్ అమ్మ ఆ చర్చ ఆమె ఇంకొక అయిన పాస్టర్ ఇద్దరు పక్క వెళ్ళిపోరికి అందరు తమాసే వస్తున్నారు అక్కడ బయటకు వచ్చి భయంకరంగా చేస్తున్నసరికి ఇక నేను నా దగ్గరకు వచ్చి అయ్యా ప్రార్థన చేయండి అయ్యి చెప్పాను అప్పుడు ఎవరికి ఏం చేసింది ఒక నీళ్ళు తీసుకున్న ప్రార్థన చేసి ఇంకా నీల్ దాపి చేయబెట్టి ప్రార్థన చేసిన తర్వాత నీళ్ళు దాచి టక్కుని పడిపోయింది ఇంకా ఒక పది నిమిషాల తర్వాత లేచింది లేచిన తర్వాత అప్పుడు సాక్ష్యం ఇట్లా జరిగిందయా ఇంట్లో అని చెప్పాను చూడండి తర్వాత వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేయించుకున్న అందరికీ ప్రార్థన చేసి ఈ పాస్టర్ చాలా సార్లు చేసిండు అంటే ఇలా అవసరానికి వాడేవాళ్ళు అన్నట్టు సేవకులు అంటే అవసరానికి వాడి ఆ టైంకి ఏదన్నా దయ్యాలు ఏదైనా ఏదైనా మొత్తానికి అయిపోదా తేడా వచ్చిందని అనుకుంటే పక్కకి వెళ్ళిపోతున్నారు అయితే సరే వాళ్ళకి విధానం తెలియదు కాబట్టి కాబట్టి ఆ విధానంలో కొంత వాక్యం తీసుకొని ఆ వాక్యం ప్రకటించిన తర్వాత కొన్ని విషయాలు ఇలాంటి విషయాలు చెప్పిన ఎందుకు మీరు భయపడతారు మీరు ఎందుకంటే మీలో దేవుని శక్తి లేదన్నట్టు కాబట్టి ఇవన్నీ సేవకులు సేవకుల యొక్క బలహీనత ఏంటంటే పాస్టర్లో మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు ఊర్లలో పాస్టర్ ఎట్లుండే మనిషి మేము చూస్తున్నట్టు ఈడు బ్యాక్గ్రౌండ్ అయింది వీడు ఎక్కడి నుంచి వచ్చిండు నువ్వు ఫుల్ టైం చేస్తావా పార్ట్ టైం చేస్తావా ఇవన్నీ చెప్తూ ఉంటున్నట్టు ఇవన్నీ అడుగుతా ఉన్నప్పుడు తగిన సమాధానం మనం జాగ్రత్తగా చెప్తాము అవకాశం పోగొట్టుకోవద్దని కాంగ్రీగేషన్ వాళ్ళ కోసమైనా మనం ఇవన్నీ భరించాలా తప్పదని చూడండి ఆ రీతిగా తర్వాత నేను ఒక ప్రార్థన నేను అప్పుడు రికార్డింగ్ అన్న చెప్పేప్పుడు నేను వినలేదు ఊర్లో ఉన్నప్పుడు రెండు మూడు రికార్డింగ్స్ నేను మిస్ అయిపోయినా అయితే నేను తర్వాత నేను రికార్డింగ్ విన్నప్పుడు నాకు విషయం తెలిసి తెలియపరచబడింది ఏంటంటే ప్రతి మన పూర్వీకులు ఆ దురాత్మలు వాటికి మన ఇంటి పేరును అని చెప్పి నేను విన్నా వాక్యం కాబట్టి దానికి సంబంధించిన రెఫరెన్స్ కూడా అది నేను అన్ని రాసి పెట్టుకున్నా మైండ్లో పెట్టుకున్నా అయితే ఆ రోజు నేను రెండు మూడు మూడు ప్లేసులకు వెళ్తే మూడు ప్లేసుల గుడా ఈ వాక్యాన్ని రివీల్ చేసిన అక్కడ జాగ్రత్త ఎందుకంటే మనం వాళ్ళంత ఆత్మీస్థితిలో లేరు కాబట్టి వాళ్ళకి అర్థమే రీతిగా పర్శుదాత్మ దేవుడు ఆయన సహాయకుడు మనకి దేవుని ఆత్మ అది నడిపిస్తాడు వాళ్ళకి ఆదరణకర్త అయితే ఆ రోజు ఆ ప్రార్థన రాసించిన వాళ్ళకి పేపర్ మీద మర్చిపోతున్నామని ప్రార్థన చేసి రాసిస్తే అందరూ ఎంతమంది ప్రార్థన చేసి దీనికి రెఫరెన్స్ ఎక్కడుంది బ్రదర్ నాకు చెప్పు బ్రదర్ అంటే రెఫరెన్స్ చూపించిన వాళ్ళకి చూడండి కాబట్టి ఇవన్నీ విధానాలు ఇవన్నీ ఇవన్నీ సీక్రెట్స్ ఇవన్నీ కూడా రివీల్ అయిపోయిన తర్వాత వాటన్నిటినీ మనం ఏ ప్లేస్లోకి అయితే వెళ్తామో వాళ్ళకి అది నమ్మకం వాళ్ళకి చెప్తాం అందరికీ చెప్పం ఈ వాక్యం అదే చెప్తుంది అక్కడ నమ్మకం వల్ల సామర్థ్యం మనుషులకి అప్ప చెప్పాడు కాబట్టి ఈ ఈ ఈ సత్యాలు కూడా ఈ ఆత్మీయ కొన్ని విషయాలు సీక్రెట్స్ కూడా అందరికి చెప్పం మనం నేనైతే చెప్పను ఎవరు యోగులో ఎవరికి దేవుడు ప్రేరేపణ ప్రభు వీళ్ళకి వాళ్ళకే చెప్తాం ఎందుకంటే వాటిని స్వార్థం కొరకు వాడతారు అన్నట్టు కాబట్టి అందుకు మనం జాగ్రత్తగా మనం ప్రతి ఆత్మను వివేచించి వాళ్ళకి అలా నిగ్రహించబడాలి అలాంటి యథార్థమైన సేవలు చేసే వాళ్ళకి మనం వాటి అన్నిటి మనం అందరికీ చెప్తాము కానీ కొన్ని విషయాలు మటుకు మనం అట్లా పెడతాం అన్నట్టు ప్రార్థన రాసించిన తర్వాత ఇప్పుడు మంచిగా అయిపోయినారు ఆ దయ్యాలన్నీ వెళ్ళిపోయి మంచిగా అయిపోయింది ఇద్దరు ఎవరినస్తులు ఇద్దరు మంచి చదువుకున్నారు తర్వాత వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకే చదువు రాదు ఈ ఇద్దరు ఆ పాపలకు చెప్పిన ఇద్దరికి ఇంటర్మీడియంట్ చదువుతున్నారు వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటారు ఇద్దరు ఒక అమ్మాయి అది మొత్తం తిరుగుతోంది ఇల్లంతా వాళ్ళ అదే ప్రార్థన చేపించిన మీరు దీని వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయించిన అన్న మీకు గుర్తుందో లేదు వాక్యం ఇంటి పేరుని బట్టి నేను విమోచించుకుంటున్నామ్మా ఇంటి పేరుని ఏసుకరిస్తున్నామను అట్లా ప్రార్థన నేర్పించి వీళ్ళు మళ్ళా మర్చిపోతారేమని రాపించి వాళ్ళకి పేపర్ ఇస్తారు రోజు ఇదే ప్రార్థన చేయండి అని చెప్పి ఆ అమ్మాయికి ప్రేరేపణ రక్షణ తీసుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఉందంట తీసుకోవాలని టెన్త్ క్లాస్ తర్వాత నుంచి కానీ వాళ్ళ నాన్న అడ్డగిస్తుంటు మీ అమ్మ తీసుకొని తర్వాత మీరు తీసుకోండి అని కాబట్టి ఆ రోజు కొంత ప్రోత్సాహకరంగా చెప్పిన నీకు ప్రేరేపణ కలిగితే అమ్మ తీసుకో ఎవరు బలంతం అవసరం లేదు ప్రార్థన చేసుకొని నీకు ప్రేరేపణ కలిగితే తీసుకో బాపిస్తున్నాం ఒక్కరు రక్షణ పొందితే ఆ ఆగిపోతాయి నువ్వు వాటి పక్షంగా నువ్వు పోరాడాలా అని కొన్ని విషయాలు ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నాను ఎందుకు దేవుడు నాకు ఇవన్నీ మనకి రిలీజ్ చేయాలంటే ఊర్లలో గ్రామాల ప్రాంతాల్లో పరిచయలు చేస్తున్నప్పుడు ఇవన్నీ మారుమూల ప్రాంతాలు చేస్తున్నప్పుడే ఇలాంటి మనుషులు అలాంటి మునటలాగా ఉంటారు తెలియని ఉంటారు వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఎట్లా రీతిగా చెప్పాలా తెలియని విధానాలు తెలియదు పాస్టర్లు చెప్పరు కానీ ఇవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహించినాడు కాబట్టి వాటిని ఎప్పుడు కూడా మనం వాటిని రివీల్ చేయకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రతి ఒక్కరికి వాటిని మనము రిలీజ్ చేసేయాలన్నట్టు అప్పుడు వాళ్ళ కుటుంబాలు విడుదల పొందుతాయి ఆ దురాత్మలు ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతో ఆ దురాత్మక అంతటితో పులి స్టాక్ పెడతాయి మీ ఇంటి పేరు పక్షం నువ్వు ఇదిగో రెఫరెన్స్ ఉంది ఇదిగో అని వాళ్ళకి చెప్పిన పాస్త చెప్పలే చూడండి వాళ్ళకి ఆశ ఉందన్నట్టు అట్లనే నమ్మకం గల పతి సామర్థ్యం గల మనుషులకు మనం అప్పజెప్పాల అందరికి అప్పజెప్పం ఎందుకు అనేదిగా పావులు చెప్తుంటక్కడ ఇతరులకు బోధించటకును సామర్థ్యంగా నమ్మకమైన మనుషులకు అప్పచెప్పాడు నువ్వు ను నేర్చుకొని ఇతరులకు బోధించే సామర్థ్యంగా మనుషులు కాబట్టి ఒక సైనికుల మనము పోరాడాలా కాబట్టి ఒక యుద్ధం అన్నట్టు ఒక యుద్ధం అంత భయంకరమైన యుద్ధం అన్నట్టు అయితే నాకు తర్వాత నేను ఆ వాక్య రికార్డ్ చేసే రెండు మూడు సార్లు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మా పూర్వీకులు కూడా ఆ దురాత్మల బలులుగా అర్పించిన మన ఇంటి పేరుని కాబట్టి వాటిని కోలగొట్టాలా అని చెప్పేసి ఒక మనుషులో ఉండే ప్రార్థనలు అయితే రోజు మధ్యాహ్నం పూట ఆదివారం రోజు ఎక్కడ అవకాశం లేదు పోనికి ఎవరు విలువలే సరే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుని ఊర్లో ఉన్నప్పుడు సంగతి చెప్తున్నా అయితే ప్రార్థన చేస్తుంటే వర్షిప్ లో కొన్ని శక్తి ఉంటాయి శక్తి ఆ పీఠాలు గజ ఉంటాయి కదా గుళ్ళు గుళ్ళు దగ్గర పెద్ద పెద్ద గజ ఉంటాయి నిలబెడతారు రాగితోనే ఇత్తడితోనే ఉంటుంది అది ఉంటుంది అవి మొత్తము కూలిపోతాయి అంట ఆ దర్శనంలో కూలిపోతాయి మొత్తం పెద్ద పెద్ద శక్తి పీఠాలు పేరుగాంచిన శక్తిపీఠాలన్నీ కూలిపోతాయి అంట అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే ఆ శక్తి దురాత్మలు ఆ పూర్వీకులు అర్పించిన దేవతలు కదా కాబట్టి వాటన్నిటి మనం కోలగొట్టాలని వాక్యం విన్నాం కదా అంటే వాటిని కూలగొట్టాలా అంటే ప్రతి దేశము ప్రతి ప్రాంతం ప్రతి గ్రామం ప్రతి ఇంటి పేరుకి ఆ దురాత్మలని అది ఎవరికి అర్థం కాదు ఏ పాస్టర్కి అర్థం కాదు కానీ దేవుడు మనకు అది అనుగ్రహించింది కానీ వా ఎట్లా వాళ్ళకి అది దాన్ని రిలీజ్ చేయాల ప్రభావ ఎట్లా చేయాల వాక్య ప్రకారంగా అన్నప్పుడు దేవుడు విషయం కాబట్టి వీటన్నిటిని పోరాడే సామర్థ్యంగా మనుషులు కావాలా అలాంటి సేవకులు కావాలా అలాంటి సేవకులు మనం తయారు చేయాలా కాబట్టి మనం అలాంటి సేవలో ఉన్నప్పుడు మన ఇతరులు కూడా అలాంటి సేవలు తయారు చేయాలంటే ఇది బహు ప్రయాసంతో కూడింది కాబట్టి పత్తి దశలో మన ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధులు అనే పాతల దగ్గర కూర్చొని ఇవన్నీ నేర్చుకుంటేనే తప్ప అంత ఈజీగా కాదు కాబట్టి ఆ సామర్థ్యం ఆ మనుషులు ఎవరు ఎందుకంటే ఒక్కరి నుంచి ఒకరి ఒకరి నుంచి ఒకరికి అది ఆ సత్యం వెళ్ళిపోతూనే ఉండాల వెళ్ళిపోతున్నప్పుడే అవన్నీ మనుషులకు అర్థమయ్యేదిగా అది బయలుపరచబడతా ఉంటాయి జాగ్రత్తగా రిలీజ్ చేసేయాల కాబట్టి పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయి గ్రామాల్లో ప్రాంతాల్లో పరిస్థితులు కానీ పాస్టింగ్ పేరు పోతే ఉపాసలు అమాస రోజు దయ్యాల నుంచి ఆ రోజు ప్రార్థన పెట్టిస్తారు అమాస రోజు ప్రార్థన పెట్టిన తర్వాత మళ్ళీ రావా చూడండి ఈ విధానాలన్నీ ప్రార్థాన్య జీవితము ఏ రీతిగా వాటిని పోరాడాలా ఈ విధానాలన్నీ కొన్ని విషయాలు నేను చెప్పిన నేను పోయిన పత్తి స్థలంలో పాస్టర్లో చెప్పిన వాళ్ళ చిన్నప్పటి సంఘాల్లో చెప్పినాను నాకు ఎక్కడ అవకాశం రెండు నెలల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్ళిన నేను ఇక్కడ లేకపోయినా హైదరాబాద్ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినా కానీ ఒక్క ప్రాంతంలో మటుకు దేవుడు ఒక లెసన్ నాకు ఒక వార్నింగ్ లాగా ఇచ్చేసింది ఇది నీకు చివరి అవకాశం నువ్వు మల్లట్టుకోవడానికి వీలేదు అని చూడండి కాబట్టి వాళ్ళకది చివరి అవకాశం నాకు కూడా చివరి అవకాశం అన్నట్టు అది కాబట్టి ఇవన్నీ అపోలో కానీ ఎవరైనా పౌలు చెప్పినప్పుడు ప్రతిదీ వాళ్ళు ఎవరైతే విధేత చూపిస్తారో వాళ్ళకే అవి పాయింట్ ఆఫ్ చేసే వాళ్ళకి అనుగ్రహించబడవు ఎందుకంటే వాళ్ళని స్వీకరించరన్నట్టు అందుకు మనము వీటి కోసం మనం ఎంతగానో మనం ప్రయాసపడతూ ఉంటాం అయితే చూడండి ఎన్నో వాక్యాలు మనం ములోకంలో చదువుతున్నారు మనుషులు కానీ ఒకటన్నా గ్రహించగలుగుతున్నారంటే గ్రహింపు అనేది కూడా లేదన్నట్టు ఎందుకంటే వాళ్ళు అంతవరకు ఆగిపోయినారు వాళ్ళు అంతవరకే ఆగిపోయినారు అన్నట్టు ఏ స్ప్రవ్ నమ్ముకోవాలి బాపసం పొందుకున్నారు రక్షణ పొందినారు బాపసం పొందుకున్నారు మారు మనిషి పొందినారు కానీ చర్చలో కూర్చి వాకి వినిపోతూ ఉన్నారు కానీ వాళ్ళ ఆత్మీయ స్థితిలో అక్కడి నుంచి ఇంకొక లెవెల్కి తీసిపోయే వాళ్ళు ఎవరు సేవకులు లేరు అలాంటి వాళ్ళకి బోధించడం అసలు ప్రవేది లేని వాళ్ళు ఉన్నారు లోకంలో చాలా మంది వాళ్ళకు బోధించడం అన్నిలకి ఇటన్నిటిని మనం ఇవన్నీ చేయకపోతే మనం పిలుపులో ఉండి కూడా వ్యర్థమైనట్టు కాబట్టి ఇటన్నిటి మనం రిలీజ్ చేసేవాళ్ళు ఇంకా ఆలస్యం లేదు ఇంకా టైం అనేది చాలా దగ్గరగా టైం అనేది చాలా దగ్గర ఉంది దేవుని రాక చాలా దగ్గర ఉంది టైం చివరికి గడియాలన్నట్టు ఇంకెప్పుడు రిలీజ్ చేస్తే ఇంకెప్పుడు నీలో ఓపెన్ చేసేసే వాళ్ళన్నీ మనకు బయలుపరచబడిన పత్తిది ప్రార్థన పూర్వకంగా అది మన గ్రహించి అది అనేకులకు రిలీజ్ చేసేసి సత్యని బహాటంగా మన చెప్పే టైం ఇంకెప్పుడు ఎంతకాలం మొబ పెడతాం సంఘాలు అక్కడే ఉండిపోతే అక్కడే చచ్చే సేవలు లాగా ఉన్నాయి పీను ఎక్కడ ఉంటుందో గద్దలు అక్కడ పోగైనా పీనుగులాగా తయారైపోయింది గద్దలు పోగవుతున్నాయి గద్దలు వచ్చి పడ్డాయంటే అంతే సంగతులు వాటి మేము పడక ముందే ఆ గద్దల పాలు కాకుండా ఆ సైతన్ పాలు ఆ దుష్ట శక్తులు పడకుండా వాళ్ళు మనం బయట గుంజుకొని రావాలి ఒక యుద్ధం అన్నట్టు ఇదంతా ఒక యుద్ధం ఆత్మీయ స్థితిలో కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న విషయం ఇక్కడ మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమర్మించట అని ఎంతగా శ్రమర్మించిండు కాబట్టి శ్రమలో అనేది ఖచ్చితంగా క్రైస్తల్లో ఉంటది దాని గురించి మనమే మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు అదేం కొత్తగా అది అనేదే కాదు అతి శ్రమలో విజయం పొంది ముందుకు వెళ్ళాల ఒక దశలో ప్రభు నేను కాపాడిండు శ్రమల నుంచి నువ్వు ప్రార్థన చేస్తే ఇక్కడి నుంచి నువ్వేం చేయాలా శ్రమల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలా శ్రమల మీద విజయం పొంది నువ్వు ముందుకెళ్లాల అది విధానం అన్నట్టు అంటే ఇంకొక లెవెల్ అన్నట్టు ఆత్మీయ స్థితిలో ఒక లెవెల్కి నువ్వు ఎదగాల ఇది వరకు శ్రమలు నీ ఇప్పుడు నువ్వు శ్రమలు ఎంటబడాలా అంటే వాటిని వాటిని వెళ్ళగొట్టి మనుషులు తీసుకొని పోవాలా ఎర్ర సముద్రం అడ్డొస్తుంది కానీ దాన్ని పాయలు చేసి దేవుని జనాల్ని దేవుని బిడల్ని నువ్వు పాలు తేలిన దేశానికి పరలోక రాజ్యానికి నువ్వు నడిపించాలా ఒక యూరుళ్లాగా యుద్ధ వీరుళ్లాగా నువ్వు ఉండాలా ఈ ప్రయాసంలో దేవుడు ఎన్నో విషయాలు ఇస్రాయల్ ప్రజలకు నేర్పించింది ఆయన ఐగుప్తు నుంచి స్టార్ట్ అయినప్పుడు కానాం ఆయన స్ట్రేట్ మార్గంలో తీసుకోలేదు చుట్టూ తిప్పుకొని తీసుకెళ్ళిండు ఎంతో టైం తీసుకున్నాడు ఎన్నో విషయాలు వాళ్ళకు అనుభవం కావాలని కష్టాలు పాలైనరు ఆ అడవిలో ఆ అరణ్య మార్గంలో నడిచినారు ఆ అరణ్యంలో పోతూ పోతే నీ యుద్ధం నేర్చుకున్నారు వాళ్ళు ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు ఫస్ట్గా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి యుద్ధం చేత కదా వాళ్ళకి మట్టి ఇటుకలు తయారీస్తే వాళ్ళు కానీ చివరికి వచ్చేవారికి కొన్ని దేశాలకు వచ్చేవారికి యుద్ధం నేర్చుకున్నారు అని ఎట్లా నేర్చుకున్నారు ప్రయాసంలో ఆత్మీయ స్థితిలో కూడా అంతే నువ్వు స్టార్ట్ అయినప్పుడు ఒక దశలో పోతూ పోంగ పోగా నీ ఆత్మీయ స్థితి మారే నువ్వు యుద్ధం చేసి యుద్ధ వీరులలాగా ఒక సైనికులు సూర్యుడు లాగా వీరులాగా తయారవుతావు అప్పుడు జనాలను ఒక నాయకుల్లాగా ఉండి ఒక తరం ఒక తరం నువ్వు నడిపించుకుంటూ తీసుకుని దేవుని సందులో పోవాలి ఆ యుద్ధం మనం నేర్చుకోవాలా కాబట్టి క్రైస్తవులు ఏంటంటే అక్కడే ఆగిపోయినారన్నట్టు యుద్ధం ఎట్ట చేయాలి కూడా అందుకే పౌలు ఈ విషయాలు మనం చెప్పాలనే విషయం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి సైని సైనికుడు ఎవడు యుద్ధములకు తన దండులో చేర్చుకున్న వారిని సంతోష ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడంట యుద్ధాన్ని బడ్డు ఎప్పుడు కూడా చిక్కుకున్నాడు యుద్ధంలో పోయిన చిక్కుకున్నాడు అంట దేంట్లో కూడా చెక్కబడుడంట వాడు ఎందుకంటే యుద్ధంలో ఉన్న వాళ్ళ ముందు వరుసలు ఉంటారు మిగతా వాళ్ళు వెనక వరుసలో పెడతారు ఈరోజు ఏం చేస్తుంది యుద్ధం అసలు యుద్ధం అనడమే లేదన్నట్టు వెనక ఉన్నారు తప్పించుకొని తిరుగుతున్నారు అన్నట్టు తెలీదు వాటితో యుద్ధం చేయాలి వాటిని పోరాడాలా గెలవాలా తెలియదు అన్నట్టు వాటిని కదిలిచ్చి బయటికి వెళ్ళిపోతారు అన్నట్టు అవి వేరే పడతాయి వాడు వాడు గట్టేవాడు కాబట్టి సరిపోయింది మరి ఏ రోజు పరిస్థితి ఏం కావాలి అక్కడ అక్కడ దేవు ఎంత భయంకరంగా ఉంటుంది అట్లా ఉందంటే ఈ రోజు విధానం కానీ ఎప్పుడు వాళ్ళన్నిటి మీద విజయం పొందాలా మరి ఎవరు వాళ్ళకి చెప్పాలా కాబట్టి యుద్ధం నేర్పించాల మనుషులకి అనే విషయం మోసం నేర్పించిండు ఇస్రాయల్ ప్రజలకి మొదటి ఆయన యుద్ధం తెలియదు కానీ చివరి వరకు ఆయన చనిపెట్టడానికి యుద్ధం నేర్పించేసిండు పోయి చేయని పోయి యుద్ధం అనే అమలైఖలతోటి వాళ్ళతోటి యుద్ధం ఎోభ యుద్ధం చేసిండు ఎన్నో రాజ్యాలు గెలిచింది వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ పోయినారు అప్పుడు కానీ పోవాలి అక్కడికి కాబట్టి ఈ ఆత్మీయ ప్రయాణంలో నీకు ఎన్నో యుద్ధాలు ఉంటాయి అన్నట్టు ప్రతిదే నువ్వు జయించుకుంటూ ఒకటే యుద్ధం తెలుసు కానీ చాలా రకాల యుద్ధాలు ఉన్నాయి ఆ యుద్ధాలు ఎప్పుడు నువ్వు చేయలేదన్నట్టు మనం చేయలే కొన్ని యుద్ధాల గురించి తెలుసు కానీ ఇంకొన్ని యుద్ధాలు మనకు తెలియదు అన్నట్టు జయించుకుంటూ పోతేనే కానీ నువ్వు పర్లోకి రాజ్యం పో నీ స్థానంలోనూ ఉండవన్నట్టు కాబట్టి అవి చూస్తాం మనం త్వరలో చూడండి అయితే ఇక్కడ సైనికు దేవుడిని యుద్ధమునుకుపోన్నప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోష ఈ జీవన యాపన చిక్కుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లో చిక్కుకూడనట్టు కాబట్టి ఒక దశలో మనకి ఆత్మీయ స్థితిలో మనం వెళ్తున్నప్పుడు ఎన్నో దేవుడు మనకు అన్ని నడిపిస్తూ ఉన్నాడు ఆ రీతి మనం బలపరుస్తూ ఉంటాడు కానీ పత్తి దశలో మనం ఏం చేస్తూ ఆ అనుమానాలు వస్తూ ఉంటాయి రకరకాలమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏది వచ్చినా ఏమున్నా ఏమొచ్చినా ఏమున్నా సరే నువ్వు ప్రభులోనే ముందు సాగిపోవాలా నువ్వు ఏ స్థితిలో ఉంటే ఏముంది ఆయనను మైమపరచాల అదే విధానం నువ్వు ఏ స్థితిలోనే ఉండు నువ్వు సంపన్న స్థితిలో ఉండు దీని స్థితిలో ఉండు ఏమైన స్థితిలోనే ఉండు ఆయన బలపరచకపోతే నువ్వేం కూడా చేయలేవి లోకంలో నన్ను బలపరచవాని సమస్తం చేయగలనాడు బలపరిచేది ప్రభు ఆయన బలం మనం కావాలా ఖడ్గమైన హింస అయిన కరువైన ఉపద్రవమైన ఏదైనా సరే ఆయన ప్రేమల నుంచి ఏదిగో నువ్వు విడతీయట వేయటానికి వీల్లేదు ఏదైనా రావచ్చు నిన్ను విడ ఇది ఆత్మీయ స్థితిలో నేను చెప్తున్నా నిజంగా నువ్వు ఏం లేదని నువ్వు అనే దాని నేను మాట్లాడతలేను ఆత్మీయ స్థితిలో ఆత్మీయ స్థితిలోనే అవి చేసుకోగలరు అన్నట్టు నీకు ఏదొచ్చినా సరే ఉపద్రవం వచ్చినా హింస వచ్చిన కరువు సరే ఆయన ప్రేమల నుంచి ఏదిగో నేను ఎడవాపదు ఆయన ప్రేమను ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాను కాబట్టి ఆ ప్రేమలో మనం ఉండి నిలబడి చివరి వరకు మనం మనం ఆయన కొరకు జీవించాల ఆయన ప్రేమను మనం ప్రకటించాల కలవరిశీలులో ప్రేమ ఆయన ప్రేమ చూపించిన ప్రేమను అది మనం ప్రకటించాల అది మనుషులకు రుచి చూపించాలన్నట్టు చూడండి అందుకొరకు దేవుడు మనం పెట్టింది లోకంలో కాబట్టి నీకు ఏ స్థితిలో ఉంటే నీకేముంది అన్ని స్థితుల్లో నువ్వు అనుభవించిపోతేనే కదా నీకు ఒక స్థితి అనేది ఉంటది కాబట్టి ఆయన ఎప్పుడు నిన్ను అవమాన పాలు చెయ్యడు నా జనులు ఎనడుని సిగ్గుపడరు అని వాక్యం చెప్తుంది ఆయన సిగ్గుపడనీయడు ఏ స్థితిలోైనా సరే నిన్ను సిగ్గుపడనీయడు నిన్ను అవమానం పొందనీయడు వాక్యం కాబట్టి మనం చూడాల్సిన అది కాదు ఉన్నతమైన పిలుపు కొరకు ఆయన ఏదైనా పిలుపు దేవుడు మనకి ఇచ్చి దాని మీద దృష్టి పెట్టి మనం ముందుకు పోవాలి అది మనం చేస్తామా లేదా అది దాని మీద నీ దృష్టి పెట్టాలా మిగతావన్నీ ఆయన ఇస్తాడు ఆటోమేటిక్గా నీకు ఇస్తాడు మొదట నా నీతిని రాజ్యం మొదటే వెతకమన్నాడు అది వెతికితే సమస్తాన్ని మీకు ఇస్తానన్నాడు ప్రభు మనం ఏం చేస్తామంటే అది వెతకకుండా ఈ లోకాన్ని వెతికి అప్పుడు ఫెయిల్ అయ్యి ఆయన దగ్గరికి వస్తాం అట్లా ఒక దశ ఉన్నాం మనం కాబట్టి ఎందుకు దేవుడు అవన్నీ చేస్తారంటే అది నీకు అర్థం కావాలా నీకు జ్ఞానోదయం కావాలా నీకు ఒక బుద్ధి రావాలా లెసన్ రావాలనే దేవుడు అట్లా చేస్తుంటాడు అది స్వీకరిస్తాం మనం ఎందుకంటే దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడి నేను గద్దించినప్పుడు నువ్వు స్వీకరించాలా నువ్వు లోబడాలా వాక్యానికి ఎవరన్నా కావచ్చు కాబట్టి మనం లోబడి మనం పోతున్నప్పుడే సమస్తాన్ని మనకు దేవుడిస్తాడు అందుకే దేవుడు అంటాడు అక్కడ ఎవరన్నా గుడ్డు నడితే పాము నడిస్తాడా తేలు మీ పరలోకపు తండ్రి మంచి యువులు నీకు మీకు ఇస్తారని అనుకుంటే మీరెందుకు ఈ లోకపనమైన యువులు అడుగుతా ఉన్నారు దేవుడు మనకి ఇస్తాడు అది శ్రేష్టమని అంటే అవి కంటికి కనిపించని హృదయానికి అర్థం కానివి అది బహుశ్రేష్టమైన దేవుడు మనకి ఇస్తాడు ఎప్పుడంటే ఆయన మొదటనే నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడే సమస్త దేవుడు మనకి అడవి పువ్వులు అడవిలో గెడ్డటువంటి చాలా బాగుంటది ఎండకు ఎండిపోయే గడ్డిని దేవుడు అంతగా అలంకరిస్తే అల్పవిశ్వాసాలారా నేను మిమ్మల్ని మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా పక్షుల కంటే కదా వాటిని అన్నిటిని నేను మిమ్మల్ని పోషించనా ఒక దశలో మనకేమనిపిస్తుంటే ఇలాంటి డిప్రెషన్లో పోయినప్పుడు ఇలాంటి విధానాలలో పోయినప్పుడు దేవుడికి మాట్లాడితే గద్దిస్తూ ఉంటాడు అన్నట్టు అడవి పువ్వులు చూడొకసారి నేనుండి ఈరోజు పొయ్యి లేబడే గడ్డినే దేవుడు అలంకరిస్తే దేవుడు మిమ్మల్ని అలంకరించడా మీకు ఇవ్వడా వస్త్ర ఎంత ఏదైనా మీకు కొద్దు ఉంటుందా సమస్తాన్ని దేవుడు ఇస్తాడు ఇస్తాడు ఆయన ఇచ్చిండని నమ్మాలంతే కాబట్టి మన గురి అది కాదు ఆయన ఇస్తాడు అది కాదు నీ పిలుపుని ఏర్పాటైంది దాని మీద మనం దృష్టి పెట్టాల మనకి ఏం దేవుడు ఎందుకరకు మనం ఈ లోకంలో పెట్టిండు దాని దృష్టి పెట్టి ఏం చెప్పిడు మనకి ఏం ఉపదేశించిండు నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తాం అన్నిటినీ అనేకులకు బోధించమన్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పమన్నాడు అనేకులు బోధించమన్నాడు మనం బోధించే టైం మనకు మనమే బోధించుకుంటే అట్లా సంఘాలని అట్లనే ఉన్నాయి వాళ్ళు వాళ్ళే కానీ వాళ్ళకి ఆ బోధ నుంచి మనం బయట తీసుకురావాలంటే మనం మటుకు యుద్ధం చేయాల్సిందే అనే విషయం ప్రభు చెప్తుంది ఇక్కడ అయితే మరి జట్టి వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు కాబట్టి ఒక నియమం ఉంటుంది ఆ నియమే మనుషులకు తెలియదు ఈరోజు ఎట్లా పోరాడాలో నియమం తెలియదు బైబుల్లో ఉంది ఎట్లా పోరాడాలో ఇవన్నీ మనకు తెలుస్తూ మనకి ఎన్నో వాక్యాలు ఇవన్నీ కొత్తగా చెప్పేది ఏం లేదు కానీ విన్న ప్రతి వాక్యాన్ని ఎట్లా దాన్ని ఇతరులకు ఇంటర్ఫీర్ చేయాలా వాటి వాళ్ళు వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళకి చెప్తే కదా వాళ్ళని ఆర్టిస్ట్ లాస్ట్ మినిట్లన్నీ యుద్ధం నేర్చుకున్నా ఆ లాస్ట్ ఒక్క గంట పనిచేస్తారు పిలుపు ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ లాస్ట్ మీట్లన్నా శ్రమల కాలంలో సువార్త చెప్ కొంతమంది వస్తారు బయటికి ఇస్తే సువార్త చెప్పేవాళ్ళు రోషం కలిగి పౌరుషం కలిగి జీవించే వాళ్ళు వస్తారేమన్నా ఆ విధానంగా మనము ముందుకెళ్ళి మనం చెప్పాలా చూడండి ఈ రోజు మనుషులు దేవుని ఆరాధన చేస్తున్నారు ఎర్షలేం పోయి ఆ నసంపుకుడు ఆరాధన చేస్తాడు అపోలకు అర్థం కాలేదు పౌలు లాంటి వాళ్ళు చెప్పాల్సి వచ్చింది అకుల ప్రెస్కల్లా ఈ రోజు సేవకులకు అలాంటి విషయాలు చెప్పు వినరు నాకు అన్ని తెలుసు అంటారు నేను ఆ ట్రైనింగ్ చేసినా ఈ ట్రైనింగ్ చేసినా రెవరెన్స్ అన్ని చెప్తా ఉంటా వాళ్ళంతా కానీ నువ్వు ఎన్ని రెవరెన్స్ ఉంటే ఉంది ఎన్ని తీయాలి చేస్తే ఉంది నువ్వు సత్యం తెలుసుకోకుండా నువ్వు సత్యంలో నువ్వు నీకు ఇచ్చిన నువ్వు సత్యమైన మార్గంలో నువ్వు నీ లోకంలో వాటిని వాటితో నీతో పాటు వాటిని కూడా నరకాన్ని తీసిపోతున్నవి నీకు ఎవరిచ్చి నీకు అధికారం ఈ సంఘం నువ్వు కట్టుకున్నావా దేవుడు తన స్వరక్తమిచ్చి కాచిన సంఘాన్ని కాయటకు పరశుదాత్మ దేని మిమ్మల్ని అధ్యక్షుని విధించను ఆ యావత్ మన్న గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్త చెప్పిన పావులు ఆ పుస్తుల కాబట్టి పరశుదాత్మ అధ్యక్షుడు దేవుని ఆత్మ సంఘాన్ని నడిపించేవాడు దేనిందు మిమ్మల్ని అధ్యక్షుని నియమించంటే మిమ్మల్ని నియమించే దేవుని ఆత్మ మిమ్మల్ని నియమించింది ఆ రీతిగా ఆయన ఆత్మలో ఉండి వాటన్నిటిని చెప్తున్నాడు కానీ ఆ యావత్ మన గురించి మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు అక్కడ క్రూరమైన తోడేళ్ళు వచ్చేసింది సంఘాల్లోకి అవి భయంకరంగా వచ్చేసి సైతాన్ని వచ్చి సంఘంలో కూర్చుంటే ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి అన్నట్టు భిన్నంగా ఉన్నాయి భయంకరంగా విస్తరించిపోయింది కాబట్టి ఎంత త్వరగా మనం ఇక విషయాలు మనము నెరవేరిస్తే ఎంత త్వరగా వాళ్ళకు మనం ప్రకటిస్తే అంతగా వాళ్ళు వస్తారు చివరు మనుషులు ఎంతో మంది వాక్యాన్ని స్పందిస్తారు బాధ ఏంటంటే వాక్యం విని మంతగా అంత బాగుంది వాక్య స్పందిస్తారు పాపాలు ఒప్పుకుండా అంత బాగానే ఉంటది కానీ చివరికి వచ్చే వరకు ఏమవుతుంది ఆ పాఠాల్లో మనల్ని కానీరు అక్కడ వేదన కలుగుతూ చూడండి కానీ వాళ్ళ ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది ఆ రీతిగా కానీ ఈరోజు ఆ విధంగా ఉందన్నట్టు ఆ న ఏం చేస్తున్నాడు ఎరుషులే మందిరానికి పోయి వాక్యం చదువుతూ వస్తూ కొన్ని సంవత్సరాల నుంచి కానీ పిలిపు లాంటి వాడు పోయి అక్కడ వాక్యం ప్రకటిస్తే దేవుని ఆత్మ పిలుపుని తీసుకెళ్ళింది అక్కడ పౌలు అపోల దగ్గర తీసుకెళ్ళింది పౌల్ని అక్కడ కొంతమంది సత్యం తెలియక బాధపడుతున్నారు కాబట్టి నువ్వు అక్కడ వెళ్ళు పౌలు అక్కడ బాపిసం పొందాలా వాళ్ళు ఇంకా మార్మల్ సంబంధించిన బాప్స్లో ఉన్నారు కానీ ఏసుక్రీస్తు నామలో బాపిసం పొందాలా అప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుందని పేదరు జ్ఞాపకం చేసిండు కాబట్టి ఆ నామంలోనే దయ్యాలాలు కూడా తన్ని చేస్తారు కానీ ఏసుక్రీస్తును భాపిస్తాం ఎవరు ఇది నేను ఒక పాస్టర్కి చెన్నై పాస్టర్ అయినా గట్టిగా నెక్కు చెప్పిన ఆయనకి కానీ ఇంతవరకు ఆయన అంత స్పందించలేదు ఎందుకంటే కొన్ని విషయాలు మనం చెప్పాల ప్రేమతో చెప్తాం మనం ఎందుకంటే గట్టిగా చెప్పేంత ఆత్మ మనకు దేవుడు ఇవ్వలేదు ప్రేమతోనే చెప్తాం కానీ అది కొద్దిగా ఒక దశలో అది కఠినంగానే ఉంటుంది కాబట్టి ఇంకెప్పుడు చివరి దశలైనా వాళ్ళు సరి చేసుకోవచ్చు కదా చివరి దశలైన వాళ్ళు అవన్నీ తెలుసుకోవచ్చు దేవుడు ఆ రీతిగా వస్తున్నట్టు అందుకు ఆ నసంపకుడు అక్కడ రథం మీద పోతుంటే ఆయన ఏం చేసిండు అక్కడ బోధకు ధర్మశాస్త్రం ధ్యానించే కానీ ఎందుకు ఎక్కడో సమరయ పట్టున్న ఫిలిప్పుని దేవుడు పరిశుధాత్మని తీసుకెళ్ళి అక్కడ వాకింగ్ చెప్పించిండు ఎవడైనా త్రోవ చూపించుకో ఎట్లా నాకు త్రోవజ కలుగుతుంది ఈ ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నైనా ఆయన గురించి మాట్లాడుతున్నా వేరొకరి గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు లేఖనాలు అనుసరించి అప్పుడు ఏసు ప్రువార్థని చెప్పినప్పుడు అప్పుడు ఆయన మారుమనిసి వచ్చి పాపక్షమాపణ పొందుకొని ఎమ్మిటే బాప్యసం పొంది ప్రభుని స్వీకరించినాడు అలాంటి విధానాలు కూడా జరుగుతాయి కానీ ఎంత కాలం నుంచి ఉంది చదువుతున్న పోతున్నారు కానీ చెప్పుకుని నిజంగా తెలుసుకొని ఆయన విధానం తెలుసుకోవటం అంటే ఏంది ఆయన తెలుసుకోవటం అంటే ఏదో రక్షణ పొంది బాపిసం పొంది మారు మూసి పొందటం కాదు ఆయన సంపూర్ణంగా తెలుసుకోవటం అంటే నువ్వు ఆయన గుణగణాలు ఆయన విధానాలు ఆయన దైవత్వం గురించి తెలుసుకుంటే నువ్వు కూడా దైవత్వం లాగా మారిపోతావు అన్నట్టు అప్పుడు ప్రభును పోలిమని నడుచుకుంటావు లేకుంటే కష్టం కదా కష్టాలకి బాధలకి సమస్యలకి బాపిసాలు పొందు ఇస్తున్నారు పాస్టర్లు ఊర్లలో పోతే చాలా బాధ అనిపిస్తుంది కష్టం వస్తే బాపిసం తీసుకుంటారు కష్టాల కొరకు బాప్ తీసాలు తీసుకుంటారు మరి అలాంటి వాళ్ళని ఎట్లా ఎట్లా చేయాలా ఏ రీతిగా చేయాలా ఒకసారి అనిపిస్తుంది అసలు ఈ మొత్తం వదిలిపెట్టేసి ఇవన్నీ వదిలిపెట్టేసి మొత్తానికి వాక్యం బైబుల్ తీసుకొని వెళ్ళిపోవాలి సేవకి అని ఒకసారి ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎంత వేదన అనిపిస్తూ ఉంటది కుటుంబం ఇవన్నీ ముఖ్యమే కదా ఒక దశ వచ్చినప్పుడు నువ్వు మొత్తాన్ని విడిచిపెట్టి పోవాల్సి వస్తుంది అటాచ్మెంట్ అందుకే దేని మీద మనం అటాచ్మెంట్ పెట్టుకోవద్దు దేని మీద కూడా మనం అంతగా మమకారం ప్రేమ పెంచుకోవద్దు దేవుని మీద తప్ప అనేసి కుటుంబాన్ని వదిలిపెట్టం అది కూడా ముఖ్యమే ఎంతకాలం అవకాశాలుండి కూడా పోని స్థితులు ఉన్నారు చూడండి కాబట్టి దేవుడు ఎందుకు మనల్ని ఇంతగా మనల్ని ఆయన ఏర్పరచుకొని ఇన్ని విషయాలు మనకి దేవుడిని ఆయన దీర్ఘంగా ఎందుకు చెప్పాలా ఎన్ని విషయాలు ఎన్నెన్నో విషయాలు రివ్యూల్ అయినాయి ఎన్నో విషయాలు బయలుపరచబండి కానీ ఒక్కటి కూడా మనం వాటిని నిర్వర్తించలేకపోతాం కాబట్టి మంచి సామాధ్యను మనుషులకు మనం అప్పచెప్పాలనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే చూడండి ఎనిమిది వచ్చినంలో నా సువార్త ప్రకారము దావిధి సంతానంలో పుట్టి మృతుల నుండి లేచిన ఏసు జ్ఞాపకం చేసుకోమంటాడు కాబట్టి పత్తి దశలో మనం ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలా క్రీస్తుకు మాదిరి నేను నేరస్తున్నా ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుతున్నాను ఆయన ఏ నేరాన్ని చేశాడు క్రీస్తు నిమిత్తం ఆయన బంధింపబడ్డాడు శ్రమల సంఖ్యలో ఏబడ్డాయి అసలు ఆయన నిమిత్తం ఏ ఏ బాధ లేకుంటే ఏమి ఏ సంఖ్యలో ఏ బంధకాలు మనకు ఉండవు కాబట్టి ఇదంతా ఎందుకు వస్తుందంటే ఆయన నిమిత్తం క్రైస్తవ జీవితం అంటే శ్రమ అంటూ శ్రమలు కూడా పోతాం ఇన్నొక వ్యక్తి నాతో పాటు పనిచేసే ఆ వ్యక్తితో మాట్లాడుతున్నా ఆయన బాపిస్తున్న రక్షణ బంధువుడు భయంకరంగా తాగుతున్నాడు కానీ ఆత్మ వేధిస్తుంది కాబట్టి ఆ ఆటోలో నుంచి బాలాజీ నుంచి కార్ఖాన దాకా ఒకటే వాక్యం చెప్తూనే ఉన్నా చెప్తూనే ఉన్నా చెప్తున్నాను ఇప్పుడన్నా మారతడాం ఇప్పుడన్నా మార్తడాం ఒక అవకాశం దేవుడు ఇచ్చిండు ప్రభు నమ్ముకోవటం అంటే కష్టాల కోసం బాప్యసం తీసుకుంది కాదని పత్తి దశలో ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలా ప్రభువుకు మాదిరిగా ఉండాలా అనే విషయం మనం ఆ స్థితికి మనం ఎదగలేదు ఇంకా కాబట్టి ఆ స్థితికి ఎదగాలంటే మనము ఈ రీతిగా ఉండాలా అనే కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆయన స్పందించండి జాయిన్ అవతరణ గ్రూపులో యాడ్ చేయాలి ఆయన త్వరలో చూడండి అయితే ఇక్కడ చెప్తున్న పౌలు సంఖ్యతో నేను బంధింపబడి శ్రమపడుచున దేవుని వాక్యం బంధింపబడాలి నువ్వు ఏ శ్రమలో ఉంటే ఏముంది నువ్వు ఏ కష్టాలు ఉంటే ఏముంది నువ్వు వాక్యం ప్రకటిస్తున్నావా ప్రభు గురించి నువ్వు వాక్యను ప్రకటిస్తున్నావా ఆయనను మయమపరుస్తున్నావా నువ్వు ఏ కష్టాలు ఉంటే ఎక్కడ ఇప్పుడుకుంటే నీకేముంది నువ్వు సువార్త పనిచేస్తున్నావా లేదా ఆయన స్థిరసాలలో ఉండి కూడా మౌనంగా లేడు సువార్త చెప్పిండి ఆయన నువ్వు కష్టాల పాలైనా అసలు ఆ టాపిక్కి నేను ఎత్తకూడదు అనుకున్నాను ఎందుకంటే అవి మనకు అవసరం లేదు ఎందుకంటే అవన్నీ ఒంటిన ప్రభు ముందే చెప్పిండి లోకంలో మీకు శ్రమ కలుగును అయినను నీ లోకాన్ని జయించాను నువ్వు జయించాలంతే వాడి గురించి చెప్పుకుంటూ పోతే ఏం లాభం లేదన్నట్టు అవన్నీ వస్తాయి నీకు ఈ లోకంలో అందరిలాగా సాధారణంగా మామూలుగా ఆచారబద్ధం మంచిగా ఉంటే నీకు ఏ కష్టాలు ఉండవన్నట్టు కాబట్టి ఇది కూడా ఒక యుద్ధం లాంటిది అన్ని చాలా రకాలైన యుద్ధాలు ఉన్నాయి నీకు ఒకటే యుద్ధం తెలుసు మనకి పత్తి యుద్ధం మీద విజయం పొందాల ప్రభు మనకు అవి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన శమ సంఖ్యలో బంధింపబడ్డగానే సువార్తల ఆయన బంధింపబడలేదంట సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుతున్నాను అయినా నువ్వు దేవుని వాక్యం బంధింపబడలేదు అది బంధింపబడదు నువ్వు శ్రమలో సంఖ్యల్లో చేతులకేస్తే నోరు నోరు కాలిగినే ఉంది కదా కాబట్టి అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తాన్ని ఓర్చుకున్నానంట ఇది ఇది మనకు కావాల్సిన చివరి కాలం కావాల్సిన విషయం ఏం ఏం చెప్తున్నక్కడ దేవుని వాక్యం బంధింపబడలేదు అందుచేత ఏర్పరచబడినవారు అందరు ఏర్పరచబడ్డ వాళ్ళే పిలువబడ్డవారు అనేకులు ఏర్పరచబడ్డవారు కొంతమంది ఎంతోమంది దేవుడు పిలిచిండు ఎంతోమంది దేవుడు పిలిచిండు కానీ ఏర్పరచబడ్డవారు కొంతమంది ఆయన కొంతమంది కొరకు మనం ఆ కొంతమందిలో నువ్వు నేను ఉండాలి తర్వాత ఆ ఏర్పచ్చబడ్డవారు పిలవబడ్డ వాళ్ళు ఎవరు నువ్వు పిలిచేవాళ్ళు ఉన్నవా పిలవబడ్డ వాళ్ళ లాగున్నవా పెళ్లి తన దాసులు పంపించిండు వాళ్ళు సొడ్డు చెప్పింది అక్కడ పొలం కొనాలా అది ఇది కొనాలని కానీ ను పిలిచే గుంపులో ఉన్నావా పిలువబడే గుంపులో ఉన్నావు నేనైతే పిలిసే గుంపులో ఉన్నా పిలవాలనేకుల్ని పెళ్లి విందుకు నడిపించాలా ఆ గుంపులో నేను ఉండడానికి ప్రయాసపడతాను పిలిసే గుంపు మనకొద్దు నిర్లక్ష్యమైన గుంపు అనమాట ఒకడు పోయి నిన్ను పిలవాలనా సేవకు రమ్మని అంటే అది నిర్లక్ష్యం కదా పిలిచేవాడు గొప్పవాడ పిలవబడ్డవాడు గొప్పవాడ అక్కడ అంటే దేవునికి ప్రతినిధి నిన్ను దేవుడు చెప్తున్నా పోయి పిలుసుకురా పోమంటే ఎంత గొప్ప ఆధిక్యత దేవుడి ఇచ్చిండు వాళ్ళు అక్కడున్నారు వాళ్ళు తీసుకురా అన్నట్టే పిలిచేవాడు పోయాడు గొప్పవాడు కాబట్టి పిలిసే గుంపులు మనం ఉండా అనేకులు మనం పిలవాలా దేవుడు పిలిచిండు దాక్షల పని కొరకు కానీ చివరి మినిట్లో అక్కడ సేవకులు ఏం చేస్తున్నారు మేము పొద్దున్న నుంచి పనిచేస్తాం అనుకున్నారు కానీ లాస్ట్ ఒక గంట చేసిన ఒకటే జీతం దేవుడు ఇచ్చిండు సరే అది ఆత్మీయ సత్యం వేరే ఉంది అది వేరే కానీ అయితే ఇక్కడ చూస్తే క్రీస్తు నందలి రక్షణ పొందవాలని అంటే ప్రతి ఒక్కరూ ఆయన నిత్యమైన మహిమతో కూడా ఏసు ప్రభులో రక్షణ పొందాలా నేను వారి కొరకు సమస్తాన్ని ఓచుకుంటున్నంట అందుకు ఆయన ఓర్పు సహనం చూడండి ఆయన ఎంతగా ఆలోచిస్తున్నాడు చూడండి ప్రతి ఒక్కరు ఏర్పరచబడే కూడా ఆయన మహిమలో రావాలా ఆయన రక్షణలో రావాలని చెప్పి అంతకోసం నేను నేను శ్రమ ఓచుకుంటున్నాడు ఈ మాట నమ్మదగినది చూడండి ఆయన చెప్తున్నాడు ఈ మాట నమ్మదగినది ఏదైనాగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బతుకుతుమ్ము కాబట్టి ప్రతి రోజు నువ్వు చావాలా ఆత్మీయ స్థితిలో నువ్వు శరీరంలో చనిపోవాలా ఆత్మలో జీవించాలా కాబట్టి ప్రతి రోజు నువ్వు ఆత్మలో నువ్వు జీవించాలా శరీరంలో చచ్చిపోవాలా ప్రతి దాంట్లో నువ్వు తృణీకరించుకోవాలా ప్రతిది నువ్వు చంపేసుకోవాలి నీ శరీరమైన అన్నిటిని చంపేసుకోవాలి నాకు అట్ట కాబట్టి నాకు గొప్ప సేవ చేసింది పౌలు సేవ చూస్తే ఆయన అసలు అర్థమే కాదు ఆయన సేవ విశేషంగా ఉంటుంది ఆయన సేవ ఇప్పుడు ఆయనతో కూట ఏలు సహించిన వారం అయితే ఆయనతో కూడా వెళ్తాం నువ్వు సహించిన సహించలేవు ఏది కూడా నువ్వు సహించలేవు నువ్వేం వెళ్తాం ఆయనతోటి ప్రతిదీ సహించాలా జయించాలా ఓర్చుకోవాలా సహనం క్రీస్తు నిమిత్తం ప్రభు నిమిత్తం ఒక్కసారి ప్రభును పక్కన పెట్టేస్తే చాలా నేను పాస్టర్ కాబట్టి గమ్మును అనుకున్నాను ఒక్కసారి నేను పాస్టర్ కాదనుకుంటే నీ సంగతి తెలుస్తాను చాలా ఒక ఆయన నా వయసు అంత లేదు నా అనుభవ నా వయసు అంత లేదు నీ అనుభవం నాకు వాకింగ్ చెప్తావా ఇట్లాంటి ఇలాంటి వాళ్ళు ఉంటారు అన్నట్టు నీకు ఎక్కడుంది సహనము తోటి సేవకుడి మీద నీకు ఎక్కడ సాహనం నీతో మంచిగా ఉంటే అన్నట్టు కాబట్టి ఆత్మీయ స్థితిలో హృదయాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం కొంతమంది ఊరికనే అపార్థం చేసుకుంటారు సంగతి తెలియకుండా సామెత గంధనలు ఎక్కడ వాక్యం సంగతి తెలియక ముందే పత్తితో వచ్చేవాడు మూఢ తన మూఢత్వాన్ని బయటపరుచుకుంటాడంట అందుకు మనం పతిథి పరిశీలించాలా ఒకటి రెండు మూడు సార్లు పరిశీలించి అందుకు బహు జాగ్రత్తగా సేవకులతో మాట్లాడటప్పుడు చూడండి ఆయనని ఎరగమంటే మనల్ని ఆయన ఎరగడం మనం నమ్మ నమ్మ నమ్మదగ వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావంకు విరోధంగా ఏది కూడా చేయుడంట మనుషులు చేస్తారు కానీ ప్రభు చేయుడు ఎప్పుడు కూడా దేవుని స్వభావం కలిగి మనం ఉండాల కాబట్టి ఈ వాక్యంలో మనం ఏం అర్థం చేసుకుంటే ఒక మంచి సైనికుని వల్లే నువ్వు జయిస్తూ నమ్మకమైన వాళ్ళకి నువ్వు నువ్వు వినిన చెప్పే సామర్థ్య మనుషులు ఎక్కడున్నారు వాళ్ళ ద్వారా సేవ జరిపించాలా అనేకులకు ఆ సత్యాన్ని ప్రకటించి సంఘాలని స్థిరపరిచి సత్యములు నడిపించాలా అబద్ధ బోధ భూతములు దయ్యాల బోధ ఇప్పుడు ఒక రకమైన వింత బోధలు వచ్చినాయి సంఘాల్లో చాలా ఆశ్చర్యపిస్తుంది ఇంత భిన్నమైన సువార్థను విడిచిపెట్టి విడిచిపెడతారా తొందరగా అంత భయంకరంగా తయారైపోయిందంటే భ్రషత్వం అయిపోయిందన్నట్టు ఇంకా ఆలస్యం లేదని కాబట్టి ప్రభు రాకడ సమీపం కాబట్టి మనం సిద్ధపడాలా అనేకులు మనము సిద్ధపరచాలా ఆయన రాకడ సంబంధించిన ప్రవచనాలు మన కాలంలో నెలవెత్తుంది కాబట్టి ఒక్క విషయం ఏంటంటే చాలా మంది పాస్టర్స్ చాలా మంది కుటుంబాల్లో ఆ ఈ దురాత్మలతోని ఈ టీమెన్స్తోని వాళ్ళు పోరాడుతున్నాయి ప్రతి ఊర్లలో కూడా ఆ దయ్యాలు ఉన్నాయి ఆ కుటుంబాలు పడుతున్నాయి వాళ్ళ పూర్వీకులు కట్టిన ఆ బలిపీఠాలు కాబట్టి ఆ వాక్య నేను రిలీజ్ చేసేసిన వాటిని ప్రకటన కొన్ని వాక్యాలు అవన్నీ నేను చెప్పేసిన చాలా మందికి ఎవరికి అది అది వాళ్ళకి దేవుడి అది రివీల్ చేసిండు కొంతమంది దాని నుంచి తెలుసుకున్నారు సత్యం తెలుసుకున్నారు వాక్యం ఈ రీతి ఉందని కాబట్టి కాబట్టి మనం బయలుపరచబడిన ప్రతి వాక్యాన్ని మనం రివీల్ చేసేయాల కాబట్టి ఏ రీతికైనా సరే వారిలో కొంతమందినైనా ప్రభు చెంతమంది ప్రయాసంతో మనము ముందుకి ఒక మంచి సైనికుని వల్లే మనము జయించాల అనే విషయం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన భయము భక్తి కలిగిన జీవితం మనకి ఎంతో అవసరం దేవుడు అదే మనకు అవన్నీ విషయాలు బయలుపరుస్తుంది ఎంత వాక్యం చెప్తే ముందు ఆయన ఎందుకు భయము భక్తి లేకపోతే వేస్టే కదా ఇతరులకు బోధించి నేను ఎక్కడ భ్రష్ అయిపోతానని పౌలన్నాడు కాబట్టి మనం అట్టుండద్దు మనం మన జీవితంలో ఇంకా మన సంపూర్ణంగా ప్రభులో భయము భక్తి అలా అలాంటి ఆత్మ కొరకు మనం కనిపెడుతూ ఈ సత్యాలను అనేకులు మనం ప్రకటిస్తూ మనకు బయలుపరచబోయిన పత్తిది మనం ఇతరులకు బోధించి అనేకులను ప్రభు చేతితో మనం ఈ ప్రయాసంలో నువ్వు ఏమైపోయినా నీకు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు మటుకు ప్రభువును భయం అది ఏమన్నా కానీ అది ఆయన ఇష్టం అది ఆయన ఇష్టం కానీ నువ్వు ఆయన చిత్రానికి లోబడిపోవాలి అది చాలా ముఖ్యమైనది కాబట్టి ఆయన మీద సనగొద్దు ఆయన మీద గొనవద్దు ఇతరులతో మనం ఎప్పుడు పోల్చుకోవద్దు పోల్చుకోవటం అంటే ప్రకృతి సంబంధం చెప్తున్నా ఆత్మీయ దృష్టిలో పోల్చుకోవద్దు అంటే ఇంకా మనకు ఆసక్తి రావాలి ఇంకా నేను కూడా ఆ రీతిగా ఆత్మీయ స్థితి ఎదగాల ప్రవ్వ సహాయపడిపోవాలి ఆ రీతి ఎదిగిన ప్రభావం నేను కూడా ఎదగాల అది ఆత్మీయ స్థితిలో నేను చెప్పేది ప్రకృతి సంబంధంగా కాబట్టి ఆ రీతికి మనం ఉండకుండా ప్రతిదీ సమస్తం ఆయన నుంచి అనుగ్రహించబడాలా ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసుకుల తగిన సమయంలో మిమ్మల్ని ఆయన హెచ్చిస్తాడు తప్పక హెచ్చిస్తాడు ఆయన ఆయన బలిష్టమైన రెక్కల కింద దీని మనసుకులే ఉండమన్నాడు తగ్గించుకొని ఉండాల నీకు అనారోగ్యం ఉన్న నీకు ఆస్తులు కావాలా ఏమన్నా కానీ ప్రభు ఆస్తి ఆయన ఉంటే మనకి ఈ లోకం ఇంకా ఈ లోకంలో నీకు బ్రతకడానికి అవసరం ఇస్తాడు ఆయన నేను ఆత్మీయ స్థితిలో చెప్తున్న మాట నీతిమంతుని గొప్ప దనిధని వాక్యం చెప్తాం బైబుల్లో మన ప్రభు నీతిమంతుడు ఆయన ఇల్లే గొప్ప ధననిధి ఏ గొప్ప ధననిధి ఆయన నీలో ఉంటే సమస్త నీకు కదా ఏ టైంలో ఏం అన్ని దేవుడు నీకు ఇస్తాడు సమ్మకూడి ఇస్తాడు అన్ని ఇస్తాడు అవి తెలుసుకోవడం నీ పని కాదు నీ పని వేరే అది ఆయన చూసుకుంటాడు నువ్వు నీతిని రాజ్యాన్ని మొదట వెతికి ఆయన రాజ్యాన్ని స్థాపించాల సైతన్ శక్తులు దురాత్మలు ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో తాండవిస్తని వాడి రాజ్యాని కోలగొట్టాలా ఆయన రాజ్యాన్ని నువ్వు మనకు అప్పగించిన పిలుపు అదే కేబీపీఎం వాళ్ళందరికీ సైత రాజ్యాన్ని కోలగొట్టాలా నువ్వు ఎక్కడ వాడి శక్తి కూలిపోవాల్సిందే అవి ఆయన రాజ్యాన్ని స్థాపించాలా అది మనుషులు క్షేక్ కావాల్సిందే అలాంటి బలమైన సేవ కొరకు మనం ప్రయాస పడాలా ఆ ప్రయాసం ప్రభు మన నడిపిస్తాడు విజయం మందే కాబట్టి ఈ యుద్ధంలో నువ్వు పోరాడితే అంతగా నువ్వు రాజ్యాలు యుద్ధాలు చేసే ఎన్ని యుద్ధాలు గెలిస్తే అన్ని రాజ్యాలు నువ్వు స్థా నువ్వు ప్రభు ఎక్కడ అడుగు అక్కడ యుద్ధాలు పొందిన యహోశ ఇరవై యుద్ధాలు ముప్పై రెండు యుద్ధాలేం చేసింది ఆయన అన్ని దేశాలు ఆయన జయించినాడు అన్ని దేశాలు ఆయన కాపాడుకున్నాడు యుద్ధంలో మరి మనం ఎన్ని దేశాలు కాపాడుకోవాలా ఎన్ని రాష్ట్రాలను కాపాడుకోవాలా ఎన్ని దేశాలను కాపాడుకోవాలా కాబట్టి యుద్ధంలో మనం ముందుకెళ్తూ నియమం ప్రకారంగా ఎట్ల పోరాలా ప్రవ్వ నాకు నేర్పించు ప్రవ్వ అని చిన్న ప్రార్థన చేస్తాం పరిశుదురకు తండ్రి కృపా మైడానికి ఎంతో వన్నాలిసయ్య నిన్న నేడు నిరంతరం మీరు ఏకరీతి గొప్ప దేవుడు ప్రవ్వ అనాది కాలంలో ఉన్న మీ వాక్యం ఏ రీతిగా బయలుపరచబడింది ఈ చివరి అంత్య ఉన్న ఈ చివరి కాలంలో కూడా మీరు అదే రీతిగా వాక్యం బయలుపరచబడుతుంది అది ఆత్మీయ స్థితులు ఏ రీతిగా అది ప్రకృతి సంబంధం ఏ రీతిగా ఉంది ఏ రీతిగా మేము ముందుకెళ్ళ అడుగడుగున ప్రతి విషయంలోనైనా మీ యొక్క కృపచేత మాట అన్నిటి మాకు విశుదీకరించి ఇంతకాలం వరకు మాకు నడిపిస్తున్నారు ఎన్నో విషయాలు ప్రవ్వ మీరు మాకు బయలుపరిచినారు నాయన ఎన్నో ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించినారు ఈ గ్రూప్ లో ప్రవ్వ ఇది మీ వల్లే కలిగింది కాబట్టి మీ మీ ఆత్మని ఇంతకాలం మీరు మేము నడిపించినారు ప్రవ్వ ఇంకా ఎంతో మంది ఇక్కడ రావనున్నారు కొత్త కొత్త వాళ్ళు రానన్నారు ప్రవ్వా కాబట్టినైనా అనేకులు ఈ ఆత్మీయ సత్యంలోకి రావాలా అనేకులకు యుద్ధ వీరులాగా తయారు చేసి ఈ దేశం మీద పడాలా ప్రవ్వా ఎక్కడ వారులో ఒంటరైన పది వాక్యం చెప్తుంది ఎక్కడ ఎవరు అక్కడ మీ రాజ్యాన్ని మీరు స్థాపించబడి రాజ్యాన్ని కోలగొట్టాలా ప్రవ్వ అలాంటి అభిషేకం అలాంటి శక్తి ప్రవ మీరు మాకు అనుగ్రించిన మీ నమ్ముతున్నాం ప్రవ్వ కాబట్టి ఇంకా ఎవరైతే ప్రవ్వ మీకు పరిశుధాత్మ అభిషేకం లేకునున్నారో ప్రవ్వ ఆ బిడ్డల గురించి మేము ప్రార్థిస్తాం రాత్రి కాలే సమయంలో ప్రతి ఒక్కరి నూతనగా మీరు అభిషేకించండి పరిశుధాత్మ దేవ పరిశుధాత్మ వచ్చి మీరు శక్తి నిందితుడు అప్పుడే బూది సాక్ష్యం ఇస్తన్నారు ప్రవ్వ ఇప్పుడు మేము యువదాలే ఉన్నాం ప్రవ్వ సమరయ్య బూధి సాక్ష్యం ఇవ్వాల పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నిందితుడు అన్నారు అప్పుడే మేము సాక్ష్యం ఇవ్వగలం పేతురు అపోస్తులు ఉన్న పవులు వాక్యం ప్రవ్వ ఆ వాక్యం చెప్పిండో అపోలో స్పందించిండు ప్రవ్వ అహం రాలేదు అతనికి చెప్పిన వాక్యాన్ని స్పందించిండు అవును కదా నాలో ఈ బలహీనత ఉంది కదా అన్నాడు కాబట్టి ఎంతో మంది అరియుతుంది లోకంలో ప్రవ్వ పాస్టర్లు సైతం ఉన్నారు కాబట్టి నేను వాళ్ళందరి సత్యని గ్రహించాలా స్వీకరించినప్పుడే ప్రవ్వా పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తేనే వాక్యం చెప్తుంది వాళ్ళు స్వీకరించారు కాబట్టి ఆత్మ దిగొచ్చింది వాళ్ళ మీదకి అభిషేకం వచ్చింది భాషల వరం వచ్చింది ప్రవ్వ నేను దేవుని నమ్ముకుని సేవ చేస్తాను నాకు అవసరం లేదనుకున్న వాళ్ళకి అట్లే ఉండిపోయినారు ప్రవ్వ అప్పులు అట్లనే ఉన్నాడు కానీ పౌలు ద్వారా ప్రవ్వ మీరు అక్కడ కార్యం చేసినారు ఎంతో మంది ప్రవ్వ స్వీకరించినారు కొంతమంది తృణీకరించినారు స్వీకరించిన వాళ్ళు గొప్ప సేవ తీస్తున్నారు తృణీకరించిన వాళ్ళు అక్కడే ఉండిపోయినారు ప్రభా ఏదో చేసుకుంటున్న ఆమార్థంగా అట్ట ఉండకుండా మీ అభిషేకం కొరకు కనిపెట్టుకొని ప్రవ్వ మీ యొక్క పరిశుధాత్మ శక్తి మేము పొందుకొని అయినా మేము ముందుకెళ్ళాలా ప్రవ్వ మీ పవర్ తండ్రి అధికారంనైనా మీరు మాకు అనుగ్రహించే గొప్ప దేవుడన్నారు కాబట్టినైనా దేనిషులు మేము భయపడకుండా దేనిషులు మేము చింతించకుండా విశ్వాసం అని కర్తదాన్ని కొనసాగించారు మీ వైపు చూస్తూ మా గురి ఎత్తుకు మేము పరిగెత్తాల ప్రవ్వ మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చేసుకోవాలా ఏ పిలుపు కొరకు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారో ఆ పిలుపుకి తగినట్లు మేము ప్రణాళికలు మేము సిద్ధపరచుకుని మేము ముందుకెళ్ళి ప్రవ్వ మీ రాజ్యాన్ని స్థాపించాలా ప్రవ్వ లేని రాజ్యాన్ని కూలగొట్టాల ప్రవ్వ అనేకులు ప్రవ్వ ఆనందకరమైన దేశం పరిశుధాత్మ అంద ఆనందం కలిగే ప్రవ అనేకులు నేను స్థుతించాల నేను మహిమపరచాలా ప్రవ్వ అలాంటి ఓ ప్రవ్వ సేవ మేం చేయాలా ప్రవ్వ అనేకులు నేను మహిమపరచాలా ప్రవ్వ నీ నామాన్ని ఘనపరచాలా ప్రవ్వా అయినా ఈరోజు అయి సైతాను బంధకాలు ఉన్నారు మనుషులు సంఘాలు కూడా ప్రవ్వ వాడి ఆదిలు ఉన్నాయి పర్లోకరాజు ఈ రోజు బలవంత జతులు పట్టబడింది ప్రవ్వ రెండు వేల అది ఎవరు విడిపించగలరు ప్రవ్వా మేము విడిపిస్తాం ప్రవ్వా మేము ముందుకు వెళ్తాం ప్రవ్వ మేము ఏమున్నా కానీ ప్రవ్వా మీరు మాకుంటే చాలు ప్రవ్వా ఏమున్నా లేకపోయినా మీరు మాకుంటే చాలు సమస్తం మీరై ఉండగా ఈ లోకంలో ఏది కూడా అవసరం లేదు ప్రవ్వ నా తండ్రి అలాంటి విశ్వాసం కలిగి మేము ముందుకు వెళ్తున్నాం ప్రభావ మీరే ఆమోదించి నడిపించి గ్రూపు ఉన్న ప్రదర్శిస్తారు అందరి మీరు ఆస్వాదించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిలో పెట్టుకోమని మీరు ఆకురు మమ్మల్ని సిద్ధపరచుకోండి ఇక ప్రార్థనాంశాల్లో ప్రవ ఉన్నాయి ప్రభా ప్రతి ప్రార్థనాంశాల్లో మీరు కార్యం స్వస్థతలు దయచేసి వాళ్ళ హృదయవాల్సి మీ తీర్చి రక్షణ కార్యం ప్రతి ఒక్కరిని మీ సేవలో నడిపించి మీరు ఆకురు మమ్మల్ని అందరిని సిద్ధపరుచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమును తండ్రి ఆ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు అనే కనికిరము అనే ప్రేమ సదాకాలం మనకు అందరూ తోడైండును కాక ఆమెన్స్ ఇస్తారు అందరూ